పరిశుధ్ర ప్రేమ తండ్రి దేవాయశు ప్రభా నీకు లెక్కలేని బంధనాలు కృతజ్ఞతాస్తో పరిశుద్ర ఒక సర్వశక్తి మంతుడ తర్వాతి కార్య నీకే వంద ప్రభా జీవం వల దేవానికి పొందారు ప్రభా స్మైమాగత ప్రభావం ప్రభా మీకే కలగను ప్రక్క దేవాయసు ప్రభా మరి దినదిన ప్రభావ ప్రార్థనలో కానీ వాక్యంలో కానీ ఎగ్గే పడేలాగా మాకు సాయపడమని ప్రార్థిస్తున్న తండ్రి దేవాయచ మీ యొక్క కృప్రభ అందరినీ కూడా భద్రపరచుకొని ప్రభావ మా ప్రాణాలు అన్నింటినీ కూడా ప్రభావం మీరు నిలబెట్టినారు ప్రభా దాన్ని బట్టి నీకు వందరా తండీ దేవాయత్స ప్రభా మేము ఎవ్రీడే కూడా ప్రభా యుద్ధంలో ఉన్నవారి కాబట్టి ప్రభా యుద్ధంలో మేము పొందేలాగా మాకు సహాయపడమని ప్రార్థిస్తాం నా తండి దేవాయత్స ప్రభా ప్రతి కూడా ప్రభా మీరు మా మధ్యన మటప గుండేసే ప్రభావం మేము సరితూకేలాగా ఉండాలి ప్రభావ కరెక్ట్ గా జీవించటకు సహాయపడమని ప్రార్థిస్తాం నాదండి దేవర్ డైసీస్ కాబట్టి ప్రభా మేము ఎప్పటికీ వెలిగింపబడాలి ప్రభా మాలో ఏదైనా చీకటి ఉంటే ఆయచకరం ఉంటే ప్రభా చూపించాను ప్రభా నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టేస్తాను తండ్రి దేవాయితీ మాలో ఎలాంటి ఆయచకరం ఉండొద్దు ప్రభా దివా మేము పరిశుద్ధంగా తయారు కావడానికి ప్రభా మరి నీ నీతిని అనుసరించి మేము నడుచుకునేలాగా సహాయపడమని ప్రార్థించడం తండ్రి దివా నువ్వు ఈ లోకంలో ప్రభాని యొక్క మంచితనాన్ని ఈ లోకంలో నువ్వు వదిలేసే ప్రభువా కాబట్టి ప్రభాని యొక్క మంచితనాన్ని మేము పట్టుకొని బ్రతుకుటకు సహాయపడమని ప్రార్థించడం తండ్రి నీకే వందనాన్ని నీకే కృతజ్ఞతలు తండ్రి దేవాయతి ప్రభ ఎంతమంది బిడలైతే రాలేని పరిస్థితిలో ఉన్నారా ప్రభా వారిని అందరినీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకున్న తండ్రి ప్రతి బిడంగాన్ని తండ్రి నీ యొక్క సమయంలో ప్రభా నిన్ను స్థితిని ఆరాధించడానికి ఇచ్చిన అవకాశం అన్నింటినీ బట్టి నీకు వందనాలి తండ్రి నీ యొక్క ప్రజెన్స్ మా మధ్యలో జరిగించండి ప్రభా మరి పాట ద్వారా మహిమ పొందండి వాక్యం మీరు మాతో మాట్లాడండి ఆదివంతం ప్రభ మీరే తోడే నడిపిస్తారని యేసుకృష్ణ నామంలో ప్రార్థిస్తాం తండ్రి ఆ దేవా నిన్నేని కొనియాడేదన్ దేవా నిన్నేని కొనియాడేదన్ దేవాకే దేవాకేనాస్తుతి పాడేదన్ దేవాకేనాస్తుతిపా పాడేదన్ దేవా నిన్ కొనియాడేదన్ దేవా నిన్నేన కొనియాడేదన్ Devani ke, devani ke, zan, ke ే దీకే స్థుతి పాడేతన్ దనీకేనా స్థుతి పాడేదన్ నన్ను పుట్టించావు బ్రతికించావు పోషిస్తున్నావు కన్నా తల్లి కన్నా మిన్నగా లాలిస్తున్నావు నన్ను పుట్టించావు బ్రతికించావు పోషిస్తున్నావు కన్నా తల్లి కన్నా మిన్నగా లాలిస్తున్నావు చిన్న ప్రాయం నుండి నన్ను రక్త రక్షిస్తున్నావు చిన్న ప్రాయం నుండి నన్ను రక్షిస్తున్నావు మహోన్నతుడానికి స్తోత్రము మహోనతుడానికి స్తోత్రము మహాగణుడా మహాగణుడానికే వందనం మహాగణుడానికే వందనం దేవాని కొనియాడేదన్ దేవానింగే నే కొనియాడేదన్ దేవనీకే దేవనీకే పాడేదన్ తితిపాడేదన్ దనీకేన పాడేదన్ ఆపత్కాల మందు నీవు నాకు ఉత్తరం ఇచ్చావు అన్ని వేల ఎందు చేయి పట్టి నడిపిస్తున్నావు ఆపత్కాల మందు నీవు నాకు ఉత్తరం ఇచ్చావు అన్ని వేల ఎందు చేయి నడిపిస్తున్నావు అంతులే ప్రేమ నాపై చూపిస్తున్నావు అంతులేని ప్రేమ నాపై చూపిస్తున్నావు మహోన్నతుడా నీకే స్తోత్రము మహోన్నతుడా నీకే స్తోత్రము మహాగణుడా మహాగణుడానికే వందనం మహాగణుడానికే వందనం దేవాని నేనే కొనియాడేదన్ని దేవా దేవానియాడేదన్ దేవనీకే దేవనీకే నా స్ పాడేదన్ దేవా నీకే నా స్డేదన్ కృంగియున్న వేలయందు నన్ను బలపరిచావు బెంగా పడిన కాల మందు నన్ను ఆదరించావు ృంగియున్న వేళ ఎందు నన్ను బలపరిచావు బెంగా పడిన కాల నన్ను ఆదరించావు దుఃఖ బాధాలను నాకు దూరం చేసావు దుఃఖ నాకు దూరం చేశావు మహోన్నతుడానికి స్వూత్రము హోతుడానికే స్తోత్రము మహాగణుడా మహాగణుడాకే వందనం మహాగణుడాకే వందనం దేవాని కొనియాడేదన్ దేవానియాడేదన్ మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన ఏసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ నా శుభవందనాలు నాకు అవకాశం ఇచ్చిన స్వరాజ్ బద్రగి అలాగే క్యాథరన్ సిస్టర్ కూడా నా హృదయపూర్వక వందనాలు దేవునికి మహిమ కలిగిన గాక పరిశుద్ధుడు తండ్రి కృపా కణ్యక్రమం గల దేవ జీవం కలిగిన తండ్రి జీవాధిపతి అని నా ప్రభువా నా రక్షకుడు నా విమోచకుడు వై ఉన్న తండ్రి పరలోకమందు దేవా దేవ తండ్రి ఏసయ్య నీకు వందనాలు ఏ యోగ్యత లేని మాకు ప్రభ తండ్రి మమ్మల్ని ఈదులు గాను అంతరంగమందు ఈదులు గాను ఇస్రాయేలీలు గాను నీ రాజ్యానికి వారసులుగా మమ్మల్ని చేర్చుకున్న ప్రేమ స్వరూపి కరుణా సంపన్నుడుపై ఉన్న దేవ నీకు స్తోత్రములు ప్రభ ఇదిగో నా తండ్రి నా ప్రభువ నా దేవ ఈ గడిచిన కాలం తండ్రి నీ కృపలో నాయన మమ్మల్ని మరొక నిత్యము జ్ఞాపకం చేసుకొని తండ్రి ఈ దినాన్ని ఎంతో మంది చూడలేక తండ్రి నశించిపోయినారు వాళ్ళ కాలాలు ముగించుకున్నారు ప్రభ కానీ ఇది ఈ మేము సజీవ లెక్కలో ఉన్నామంటే ఈ రాత్రి కళా సమయంలో ప్రభ నీ మేము ఉన్నామంటే అది కేవలం ప్రభ నువ్వు మా పట్ల చూపిస్తున్న ప్రేమ కృప ఆదరణ సమాధానం ప్రభ దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఇదిగో నా తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో ఉంటారో అక్కడ వారి మధ్య ఉంటానన్నావు ప్రభ ఆ రీతిగానే మీరు ఆత్మస్వరూపిగా మా మధ్యలో మీరు ఉండండి తండ్రి ఇదిగో నీ పాదాల యకు వచ్చినాం నీ వాక్యాన్ని ధ్యానించటకు ప్రభ నా స్న్నిధిని స్వబుద్ధిని మీరు తొలగించండి నా ప్రవర్తన అంతటి ఎందు ప్రభ నీ అధికారానికి నా స్థానంలో నువ్వుండి వాక్యాన్ని ఎట్లా ప్రకటిస్తావో ప్రభా ఆ రీతిగా ప్రభ నన్ను ఒక పాత్రగా మీరు తీసుకొని నాలో మీరుండి తండ్రి మీరు వాక్యాన్ని నాయన ప్రకటించమని నాతో మా అందరితో మీరు మాట్లాడమని యేసు క్రీస్తు నామంలో తండ్రి నీకు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఒకటో వచనం పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఒకటో వచనం ఇక్కడ ఏముందంటే క్రీస్తు శరీరమందు శ్రమ పడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొని కాబట్టి ఈరోజు మనం ధ్యానించే అంశం ఏంటంటే క్రీస్తు కలిగిన మనస్సు కాబట్టి క్రీస్తు కలిగిన మనస్సు కలిగిన ఒక నలుగురు వాళ్ళు కూడా బైబుల్ గ్రంథంలో ఉన్నవాళ్ళు దేవుని ద్వారా సాక్ష్యం పొందిన దేవుని పట్ల నమ్మకమైన వారిగా జీవించిన దేవుని చిత్తాన్ని జరిగించిన అందులో మొదటి మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు అలాగే రెండవ వ్యక్తి మోషే మూడో వ్యక్తి పేతురు నాలుగో వ్యక్తి అపస్తుడైన పౌ కాబట్టి వీళ్ళ గురించి ఎందుకు మనం ధ్యానిస్తున్నామంటే హెబ్రి పత్రికలో పౌలు చెప్పినట్టు మీ పైన ఉన్న నాయకులను మీరు జ్ఞాపకం చేసుకొని వారి ఫలమును మీరు శ్రద్ధగా తలంచుకొనచ్చు వారి విశ్వాసాన్ని అనుసరించుడి అన్నాడు కాబట్టి బైబుల్ గ్రంథంలో ఉన్న ప్రతి వాగ్దానము అది దేవుడు మన కొరకే ఏర్పరిచింది అది ఆ వాక్యాన్ని విన్న మనము ఆ వాక్యాన్ని చదివిన మనము గ్రహించిన మనము ఆ వాక్యాన్ని పాటించడం కొరకే ఈ బైబుల్ ఈ జీవగ్రంథము మనందరికీ దేవుడు అనుగ్రహించింది కాబట్టి మనం వినేవారిలాగా ఉంటే మనలో ఎలాంటి మార్పు లేదు అలా మార్పు లేనప్పుడు దేవునికి ఎలాంటి సంతోషం ఉండదు ఎలాంటి దేవునికి ఆనందం ఉండదు కానీ నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని విని గ్రహించి నిన్ను నువ్వు మార్చుకొని ఆ వాక్యానుసారంగా నువ్వు నడుచుకుంటావో అప్పటికి దేవుడు మన ఇష్టము ఆనందము కాబట్టి దేవుణ్ణి దుఃఖపరచాలా దేవుణ్ణి సంతోషపరచాలా కాబట్టి అది ఎవరి ఆధీనంలో ఉంది మన ఆధీనంలో ఉందన్నట్టు కాబట్టి నీ పట్ల దేవుడు సంతోషించాలన్నా నువ్వే నీ ప్రవర్తనను నీ యొక్క విశ్వాసాన్ని దేవుని పట్ల కనపరచాలా లేదా దేవుణ్ణి దుఃఖపరచాలన్నా ఈ లోక సంబంధిలాగా ఉంటే ఎందుకంటే చూడండి ఏసుక్రీస్తు ప్రభు ఎందుకు శరీరముందు శ్రమ పడి అంటే చూడండి తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పదిహేను వచనంలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చనన్న వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది అట్టి వారిలో నేను ప్రదాడును అంటే ఎవరిని రక్షించడానికి యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఎందుకు శ్రమ పడిందంటే పాపులను అలాగే మనం చూస్తే లుకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయము పదవ వచనంలో నశించిన దానిని వెతికి రక్షించటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను అంటే ఎవరు నశించిపోతారు అంటే భక్తిహీనులు కాబట్టి భక్తిహీనులే పాపంలో ఉన్నవాళ్ళు అంటే చూడండి పాపులు కాబట్టి మనుషులందరూ ఎలా ఉన్నారు యసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించక మునుపు ఆయన కను ఆయన దృష్టిలో ఈ లోకంలో ఉన్న మనుషులందరూ ఎలా ఉన్నారు వల్ల అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారులాగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ మనసు యొక్కయు శరీరం యొక్కయు కోరికలు ఆలోచనలు నెరవేర్చుకుంటూ హృదయంలో చెడుతనం కలిగి చెడుతలంపులు కలిగి చూడండి వాళ్ళ నడవడిక ఏది దేవుని దృష్టికి మంచిగా అనిపించదు ప్రతి ఒక్కరూ దేవుని భయము భక్తి లేని వారిగా ఉన్నారు ప్రతి ఒక్కరూ దేవునికి లోబడే జీవితం కలిగి ప్రతి ఒక్కరూ దేవునికి విధేయత కలిగి ఆయనని చూడండి ప్రకటించే వాళ్ళు కానీ అయన నమ్ముకున్న వాళ్ళు కాబట్టి కాబట్టి ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు ఆయన కణదృష్టి ఈ లోకంలో ఉన్నప్పుడు మనుషులు అందరూ ఎట్లా ఉన్నారు పాపంలో ఉన్నారు కాబట్టి పాపంలో ఉన్నప్పుడు నశించిపోతారు కాబట్టి నశించిన దానిని వెతికి రక్షించటం కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకంలోకి రావాల్సి వచ్చింది ఆయన దేవుడయుండి కూడా మనిషిని పోలికగా పుట్టింది దాసుని స్వరూపం ధరించుకుంది తను తాను రిక్తునిగా మార్చుకుంది ఆకార ఆయన మనుషునిగా కనబడి మరణం పొందునంతగా అంటే శిలువ మరణం పొందునంతగా తండ్రికి విధేయత ఎందుకు చూపించిండు అంటే నేను కూడా ఒకప్పుడు పాపినే ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభుని ఎరగనప్పుడు యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకోనప్పుడు ఆయన ఏంతో తెలియనప్పుడు నేను పాపంలో ఉన్నవాడిని మనం ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ పాపంలో ఉన్నవాళ్ళే ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభు లోకరక్షకుడుగా ఈ లోకంలో పుట్టిండో ఆ తలవరి శిలువలో ఎంతగానో బాధపడింది శ్రమ పడింది నిందలపాలైందంటే పాపంలో ఉన్న నువ్వు నశించిపోకూడదు కాబట్టి నిన్ను నన్ను ఈ లోకంలో ఉన్న సమస్త మానవాళి పట్ల ఇప్పుడు పుట్టినోడైనా ఇప్పుడు చనిపోతున్నవాడైనా ఇక పుట్టే వాళ్ళైనా అన్ని ఎన్ని తరాలైనా ఒకటే పాప పరిహార్ద బలిగా తన యొక్క ప్రాణ త్యాగం ద్వారా ఆయన మనల్ని రక్షించుకున్నాడు కాబట్టి ఎందుకు ఈ వాక్యం అంతా చెప్తున్నానంటే ఆయన మనస్సు అదే ఆయన ఎందుకు శరీరం అందు శ్రమ దేవునితో సమానముగా విడిచిపోవాలని భాగ్యాన్ని కూడా ఎందుకు ఎవరు సమీపించాలని తేజస్సులో ఉన్న దేవుడు ఆయన ఎంతో పరాక్రమం కలిగిన దేవుడు రోషం కలిగిన దేవుడు పౌరుషం కలిగిన దేవుడు అంత దేవుడు తన కుమారుడిగా ఈ లోకంలో ఎంత సాధువులాగా ఉన్నాడు రాజులను చేసిండు కానీ ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అలాంటి దేవుడు ఎంత సాత్వికుడుగా తన పుట్టుక ఎలా ఉంది తన జీవితం ఎలా ఉంది కాబట్టి ఆకాశ పక్షులైనా ఉండడానికి నివాస స్థలం ఉందంట మనిషి కుమారుడికి స్థలం లేదు చెప్పండి ఈ సృష్టిని సృష్టించిన ఆయన ఇంత ఎందుకు ఆయన చేసిండే పాపులమైన మనల్ని నశించిపోతున్న మనల్ని రక్షించడం కొరకు ఆయన మనసు అది కాబట్టి ఎందుకు ఈ వాక్యమంతా చెప్తున్నానంటే ఈరోజు నీకు అలాంటి మనస్సు ఉండాలా లేకపోతే యశు జీవితం నువ్వు జీవించలేవు క్రైస్తవం అంటే పాటలు పాడుకొని ఉపవాసాలు ఉండి లేదా ఆదివారం చర్చికి లేదా మన అవసరాల కర్తలన్నీ దేవుడు చెప్పుకొని యథావిధిగా ఉండేది కాదు ప్రతి ఒక్కరికి ఒక పిలుపు ఉంది ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక పని అప్పగించండు ఒక పరిచర్య అప్పగించడు చూడండి ప్రతి దాంట్లో నువ్వు నమ్మకమైన వాడిగా ఉన్నావా అన్నదే ప్రశ్న అన్నట్టు కాబట్టి నశించిన నశించిన దానిని వెదికి రక్షించడం కాబట్టి మనమంతా పాపంలో ఉన్న అపరాధంలో ఉన్న మన శరీరం యొక్క మనసు యొక్క ఆలోచనల ప్రకారంగా వాటిని నెరవేర్చుకోవడానికి ఇప్పుడున్న వాయు సంబంధమైన అధిపతి ఎట్లా ప్రేరేపించిందో ఒకప్పుడు అట్లా ప్రేరేపించబడిన వాళ్ళమే అలా ప్రేరేపించబడిన వాళ్ళము కాబట్టి ఆయన కరుణా సంపన్నుడై ఉన్నాడు ఆయన మనసు అది మన పట్ల జాలిపడ్డాడు ఎందుకు నరకంలో ఎట్లా ఉంటది అగ్నిగుండంలో చూడండి మనం ఒక గంట ఎండలో ఉంటేనే ఏదో ఒక గంట ఫ్యాన్ లేకపోతే మన వల్ల కాదు మనకి చేత కాదు అన్నట్టు చూడండి ఒక రాత్రి ఏదైనా ఇబ్బందిగా ఉంటే మనం తట్టుకోలేం మనకి ఏదైనా ఒక దినం ఒక పూట ఆకలి తట్టుకోలేం మన కలిగి ఉన్న ఒక చిన్న గాయమైన బాధ అయినా అది శరీరానికి వచ్చేది ఏదైనా తట్టుకోలేం ఈ బాధ తట్టుకోలేక దాన్ని తగ్గించుకోవడానికి ఎక్కడెక్కడికో ప్రయాసపడుతున్నాం ఎక్కడికెక్కడికో వెళ్తున్నాం కానీ నీ నరకంలో అగ్నిగుండంలో అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు నీ దేహమంతా తగలబడుతుంటే నీ దేహమంతా ఆ నరకంలో అగ్నిగుండంలో కాల్చివేయబడుతుంటే ఆ నొప్పి ఆ బాధ ఆ శ్రమ ఎంత భయంకరంగా ఉంటది ఆ శ్రమ ఎవరు చూసేయండు దేవుడు చూసేయండి ఈ మనుషుల పట్ల కాబట్టి వీళ్ళు నశించిపోతున్నారు ఆ అగ్నిగుండంలో కాల్చివేయబడతారు అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు పోని తగలబెడితే శరీరం కాలి బూడిదైపోతే అంతటితో ఆ బాధ పోదు చూడండి తగలబడుతూనే ఉంటాం ఎప్పటి వరకు ఈ లోకంలోనో ఒక యాభై ఏళ్ళు బతుకుతామో డెబ్బై ఏళ్ళు బతుకుతామో వందేళ్ళు బతుకుతాము కానీ ఆ అగ్నిగుండంలో అది ఎంతకాలం అనేది ముగింపు లేదు ఎండ లేదు అంత భయంకరమైన శిక్ష అంత భయంకరమైన శ్రమ ఈ లోకంలో ఉన్న ఎవరు పొందకూడదు ఆ శ్రమకి ఎవరు పాత్రులై ఉండకూడదు ఆ నరకంలోకి ఆ నిత్య అగ్నిలోకి ఎవరు పోకూడదు అక్కడ ఏడుపును పండ్లు కోరుకుటేను అంత భయంకరమైన శ్రమ అంత భయంకరమైన శిక్ష ఎవరు ఈ లోకంలో ఉన్న ఎవరైనా కాని అది పొందుకోకూడదు దానిలోకి పాత్రులు కాకూడదు అని యశుప్రభు ఆ శ్రమను ఆ మనుషులు ఆ వేతన వేతనే కదా ఆ బాధ అది దేవుడు చూసిండు కాబట్టే మన పట్ల జాలిపడ్డాడు కాబట్టే ఆయన కరుణా సంపన్నుడై ఉన్నాడు అంటే క్రీస్తు కలిగిన మనసు ఆయన కరుణ చూపించింది కాబట్టే ఆయన ఏం చేసిండు చూడండి పొరందికి రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయము మూడవ వచనంలో నాకు ఈబడిన ఉపదేశము మొదట మీకు అపగించితిని అదే మనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడిను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడిను పేతులు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటో కూడా క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల మీకు మాధురి ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకునేను ఎందుకు మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తనే తన శరీరమందు మన పాపములను మ్రాణు మీద మోసుకొనిను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతనుందరి ఎందుకు యసుక్రీస్తు బ్రాధ ప్రభు బాధపడింది శ్రమపడింది దూషించబడింది ద్వేషించబడింది హేలి చేయబడింది అపహాషించబడింది బొమ్మి వేయబడింది ఎలాంటి దేవుడు ఎలాంటి దేవుడు ఎలా తన విధానాన్ని తగ్గించుకున్నాడు ఈరోజు ఆయన మనసు నీకుంటే ఆయన ప్రేమ నీలో ఉంటే నీ పట్ల యేసుక్రీస్తు ప్రభు ఆ కలవరి స్త్రీలో పడిన త్యాగాన్ని నువ్వు గుర్తు నువ్వు కృతజ్ఞత కలిగిన నువ్వు జ్ఞానం కలిగిన నువ్వు వివేకం కలిగిన నువ్వు బుద్ధి కలిగిన ఎప్పుడు ఈ వాక్యాన్ని విని పాటిస్తావే తప్ప వినిపోయేవాడిలాగా ఉండవన్నట్టు వినిపోతే ఏముంది అర్థంలో చూచుకొని ఎట్లా ఉన్నామో అట్లానే ఉండిపోతాం అంటే మన జీవితాలు మారవన్నట్టు మనం కలిగిన తలంపులు మారవన్నట్టు మనం కలిగిన ఆలోచనలు మారవన్నట్టు మన జీవితం మారదన్నట్టు అలా మారినప్పుడు అలా నువ్వు దేవునికి తగినట్టుగా నడుచుకున్నప్పుడు ఆయనను పోలి నువ్వు జీవించినప్పుడు ఆయన స్వరూపంలో చేయబడిన ఆయన రక్తంలో విమోచించబడిన నిన్ను తన రక్తంతో విలువ కొనబడి నిన్ను పరిశుద్ధాత్మనికి ఆలయం మార్చుకున్నప్పుడు అలా నువ్వు పరిశుద్ధాత్మనికి ఆలయంలాగా నువ్వు ఆ రీతిగా నీ జీవితం ఉండకపోతే ఏమన్నా మేలుందా ఆయన నీ పట్ల మేలు చేసేడు చూడండి మనం పాపులం మనం నశించిపోయేవారు కానీ మనల్ని తండ్రితో ఆయన ఏం చేసేడు ఐక్యపరచండి ఆయన మరణం ద్వారా ఆయన నమ్మి విశ్వసించడం ద్వారా ఏసుక్రీస్తు నామన నువ్వు మారుమనసు పొంది బాప్తీసం పొందడం ద్వారా ఈ గొప్ప ధన్యత మేలు నీ జీవితంలో కలుగుతుంది నశించిన వారికి దేవుని సువార్త వెరితనంగా ఉంటది కానీ రక్షింపబడే వారికి ఎంత మేలు ఈసారి అన్నా నీ జీవితాన్ని మార్చుకోమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీకు రక్షణ పట్లను ఎలా జీవిస్తున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు ఒకసారి మర్చిపోవద్దు అంటున్నాడు ఆయన ఎందు నువ్వు భయభక్తులు కలిగి ఉండాలా ఆయన మాట వినాలా ఆయనకి లోబడాలా ఆయనకి తగినట్టుగా నీ జీవితం లేకపోతే ఒకసారి ఆలోచించుకో ఎందుకంటే ఈ శిక్షకు ఖచ్చితంగా నువ్వు లోబడతావు కాబట్టి చూడండి మనమంతా పాపముల విషయమై చనిపోవాలా ఏసుక్రీస్తు ప్రభు యొక్క నీతి విషయంలో మనం జీవించాలి కాబట్టి అందుకు ఏసు ప్రభు అంతగా బాధపడింది మనం ఆయన ఎందుకు చూడండి కొరందెలికి రాసిన మొదటి పత్రిక పదిహేను మూడు అంటే లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపములు నిమిత్తం మృతి పొందిండు ఆయన పాపం లేనివాడు కానీ నిన్ను నన్ను తండ్రితో ఐక్యపరిచండి ఎట్లా ఏసు నామమున ఆయన మరణ భూస్థాపితంలో నువ్వు పాల్గొందడం ద్వారా నువ్వు రక్షింపబడడం ద్వారా ఆయనని రక్షకుడిగా నువ్వు అంగీకరించడం ద్వారా ఆయన ద్వారానే నా పాపములకు నా అపరాధములకు క్షమాపణ ఆయన ద్వారానే నాకు విమోచన ఏసు ప్రభు ద్వారానే నాకు నిత్య జీవము ప్రభు ద్వారానే నాకు పరలోక రాజ్యంలోకి మార్గము అని గ్రహించి వివేచించి ఆ రీతిగా నువ్వు మారు మనసు పొంది నీ పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన ద్వారా ప్రాచిత్తం పొంది బాప్తిసం పొంది ఆయనకు తగినట్టుగా జీవించడం ద్వారానే ఇది కలుగుతుంది కాబట్టి మన పాపముల నిమిత్తం ఆయన చనిపోయిండు సమాధి చేయబడ్డాడు మూడో దినాన లేపండు ఆయన ఒక్కడే చనిపోలేదు ఆయన ఒక్కడే సమాధి చేయబడలేదు ఆయన ఒక్కడే లేపబడలా ఆయన నమ్మి విశ్వసించిన వాళ్ళందరూ ఆయనతో పాటు సమాధి చేయబడి ఆయనతో పాటు లేపబడింది కాబట్టి క్రీస్తు చూడండి ఆయన మనలందరినీ ఎక్కడ లే పరలోక మందు కూర్చుండబెట్టింది ఎట్లా ఆయన మరణ భూస్థాపితం ద్వారా కాబట్టి నువ్వు రక్షించబడని వ్యక్తివై ఉంటే ఈరోజు నువ్వు రక్షణ పొందాలా ఏ దినమున ఏ జామున ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు నువ్వు రక్షింపబడి కూడా నీ సొంత రక్షణను కొనసాగించుకోకుండా నువ్వు భయముతో వణుకుతో నీ రక్షణను కొనసాగించుకోకుండా నువ్వు వాక్యాన్ని వినేవాడిలాగా ఉండి వాక్యానుసారంగా లేకుండా నీ జీవితం కలిగి నీ ప్రవర్తన కలిగి నీ సాక్ష్యం కలిగి ఇకనైనా నువ్వు కలిగిన మార్గాన్ని విడిచి ఏసుక్రీస్తు ప్రభు మార్గంలోకి నడిస్తే నీ జీవితానికి ఒక అర్థము పరమార్థం అన్నట్టు నేను క్రైస్తవుని కదా నేను దేవుణ్ణి నమ్మిన వాడినే కదా నేను ప్రార్థన చేసుకునేవాడిని అంటే కాదు నీకు రక్షణ పట్ల ఒక దినం నువ్వు చెప్పాలన్నట్టు కాబట్టి మనలందరినీ నశించుకోవడానికి కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు చెప్పిండు లోకాసు వార్త అధ్యాయము ఏడో వచనంలో అటువలే మారు మనసు అక్కర్లేని ఎవరికి మారు మనసు ఉండదంటే వాక్యాన్ని విని వెళ్ళిపోయే వాళ్ళకి మారు మనసు ఉండదు పశ్చాత్తాపం రాదు ఎన్నిసార్లు ముమ్మార్లు ఎన్ని వాక్యాల ద్వారా దేవుడు హెచ్చరించినా లోబడరు ఎందుకంటే అద్దంలో చూసుకొని వెళ్ళిపోతారే తప్ప జీవితాలు మార్చుకోరు గుణగణాలు మార్చుకోరు ప్రవర్తనని మార్చుకోరు అలా జీవితాన్ని ప్రభుకి సమర్పించుకోరు కాబట్టి ఇలాంటి మారు మనసు వారి పట్ల దేవునికి ఇష్టం ఉండదు ఇలాంటి మారు మనసు లేని పట్ల దేవునికి సంతోషం ఉండదు చెప్పండి ఈరోజు వాక్యం విని గ్రహించే నువ్వు ఆ రీతిగా నీ జీవితాన్ని నిన్ను నువ్వు ఆ బ్రదర్ ఏదో చెప్పిపోయిండు బాగుందంటే నీ జీవితం కూడా ఒకప్పుడు బాగానే ఉంటుంది ఎందుకు నువ్వు చేసిన నిర్లక్ష్యానికి ఒక దినం నువ్వు పడే బాధ వేదన అప్పుడు తెలుస్తుంది అన్నట్టు ఆ రోజు నేను ఎందుకు వినలేకపోయినాను ఆ రోజు వినుంటే ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి ఉండేవాడిని కాదే అన్న బాధ ఆ వేదన ఆ యాతన అది బహు భయంకరంగా ఉంటది అది గుర్తించుకోవాల ప్రతి క్రైస్తవుడు ప్రతి సేవకుడు ప్రతి విశ్వాసం అన్నట్టు ఎందుకంటే నువ్వు మారు మనసు పొందాలా చూడండి మారు మనసు అక్కర్లేని తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే అంటే నీతిమంతులు దేవుడు చూడండి మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును కాబట్టి నువ్వు పాపంలో ఉండొచ్చు ఈ దినం నీ జీవితం ప్రభుకి తగినట్టుగా ఉండకపోవచ్చు ఈ దినం నీ జీవితం ఈ క్షణం వాక్యం విని నువ్వు ఎప్పుడైతే ప్రభువా ఇంతకాలం నేను ఆ రీతిగా ఈ వాక్యానుసారంగా విన్నానే కానీ ఎప్పుడు గ్రహించి మార్చుకోలేదు ప్రభా ఈరోజు నువ్వు నన్ను హెచ్చరించిన ఈ రోజు నువ్వు నాతో మాట్లాడినావు ప్రభావ అని ఎప్పుడైతే నీలో మారు మనసు కలుగుతుందో ఎప్పుడైతే అయ్యో నేను తప్పు చేసినా అని నీ తప్పుని గ్రహించి ప్రభావ నా పాపానికి క్షమాపణ దయచేయి ఎప్పుడైతే ప్రభు దగ్గర ప్రాయశ్చిత్త పడతావో నీ పట్ల దేవునికి సంతోషం అంట చెప్పండి ఎన్ని వాక్యాలు వింటున్నాం మనం ఎన్ని సంవత్సరాల ప్రభు ఈ గ్రూప్ అన్న ద్వారా కానీ అనేకుల ద్వారా ఎవరైనా కానీ నిలబడితే మాట్లాడేవాడు ప్రభు అలా ఎన్ని వాక్యాలు మాట్లాడినం ఈ వాక్యాలన్నీ విన్నాము ప్రతి ఒక్కరు విన్నారు వినని వాళ్ళు వినలేదు నాకు తెలియదు ప్రభువే సాక్షి చూడండి కాబట్టి ఎంత మట్టుకు ప్రతి వాక్యాన్ని గ్రహించి ఆ వాక్యాన్ని పాటించడం పాటించినాము అన్నదే ప్రశ్న అన్నట్టు ఈ రోజు నేను నువ్వు ఆ రీతిగా ప్రశ్నించుకోవాలా నన్ను నేను ఆ రీతిగా ప్రశ్నించుకోవాలా మీ అందరూ ప్రశ్నించుకోవాలా ఒక సహవాసంగా కూడితే మంచిదే అది మేలే కానీ వాక్యం విని గ్రహించుకొని జీవితాన్ని మార్చుకోకుండా నువ్వు అలానే ఉంటే ఏం మేలు విని వాక్యాన్ని వినేవాడిలాగా ఉండి దాని ప్రకారంగా ప్రవర్తించిన వాడు అద్దంలో తన సహజముఖమును చూచుకొని మనిషిని పోలి ఉంటాడన్నాడు కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు నువ్వు రక్షింపబడని వాడివైతే ఈ రోజు నువ్వు రక్షణ పొందితే నీ జీవితంలో మేలు నువ్వు రక్షింపబడి కూడా నీ సొంత రక్షణను కొనసాగించుకోకుండా దేవుని ఎందు భయభక్తులు లేకుండా దేవునికి లోబడకుండా దేవుని ఎందు కలిగి ఉండకుండా మీ పిలుపును నీ ఏర్పాట్లు నువ్వు చేసుకోకుండా ఉంటే ఈ రోజన్నా నువ్వు మారు పొందు ఈ రోజన్నా నీ పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకో మీ పాపాలకి ప్రాయచిత్తం ప్రభు నుంచి పొందుకో నీ దేవుడికి సంతోషం ఎందుకంటే నువ్వు రక్షింపబడతావు లేదంటే అక్కడ అగ్ని ఆరదు పురుగు ఆ అగ్నిగుండంలో పడే వేదన యాతన అది బహుభయంకరమైన శిక్ష మన ఆదివారం రోజు సోమవారం మా ఇంట్లో ప్రేరు పెట్టినప్పుడు ఫ్యాన్ లేకపోతే ఆ వాతావరణానికి అందరూ ఉక్కిరి బిక్కిరి అయిపోయినాం ఎవరు కూర్చోలేకపోయినారు అందరూ బయటికి ఎందుకంటే ఆ ఒక్కకి ఆ ఇంట్లో ఉండడానికి మనుషులకి కష్టం అయిపోయింది మనకి ఎందుకు మనం అలా ఉన్నాం కానీ ఈ ఉక్కిరి ఈ అగ్నిగుండంలో పడే బాధ ఎట్లుంటది నేను మా మామ కలిసి ఒక ఏటీఎంకి వెళ్ళి డబ్బులు తీసుకొని వస్తే ఒక నోట్ చినిగిపోయింది అయితే ఏమైంది ఆయన సరే పెట్రోల్ బంక్ బోదాము అక్కడ మారుతుంది కదా అని చెప్పి నేను పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ బంక్ కొట్టిచ్చిన వంద రూపాయలు ఇచ్చిన ఐదు చినిగిపోయింది ఆయన చూసుకొని తీసుకుంటే నాకు భయం లేకుండా ఉంటది కానీ అతను చూసుకోలేదు నేనేం చేస్తున్నాను ఐదు నిమిషాలు ఆపిన ఆపి తీసుకుంటాడేమో తీసుకుంటాడంటే తీసుకోకుండా ఆ కట్టలో కలిపేసింది ఇక మా మా నుండి పోదాం ఆయన తీసుకున్నాడు కదా అని కానీ ఇంటికి వచ్చినాకా వాడు చూసుకుంటాడేమో మళ్ళీ నువ్వు ఇది ఇది ఇది మళ్ళీ వెళ్ళినప్పుడు అడుగుతాడేమో ఇదే భయం నన్ను వెంటాడుతుంది అరే ఒక చిన్న నోటి విషయంలో తప్పు చేస్తే భయపడుతున్నామే మనకి ఇచ్చిన సొంత రక్షణను కొనసాగించుకోకపోతే ఈ అగ్నిగుండంలో ఈ నిత్య నరకంలోకి పోతే ఎంత భయంకరంగా ఉంటది అని ఎప్పుడన్నా మనం ఆలోచిస్తున్నాం ఏ విషయాల పట్ల భయపడుతున్నామో అంతా బాధపడుతున్నాం అంతా ఉన్నాం కానీ ఈ శిక్ష చెప్పండి మనలో నువ్వు పోగలుతావన్న గ్యారెంటీ నీకు ఉందా నువ్వు దేవుని దృష్టికి నిష్కలంకుడిగా ఉన్నావా నిందా రహితుడిగా నువ్వు ఉన్నావా నీ ప్రవర్తన దేవుని దృష్టికి యోగ్యంగా ఉందా నువ్వు భక్తి కలిగిన ఉన్నావా నీ పిలుపుని ఏర్పాటును నిశ్చయం చేసుకున్న వాళ్ళలాగా ఉన్నావా నీకు ఇచ్చిన తలాంతులు అభివృద్ధి పరుచుకునే ఉన్నావా నీకు అప్పగించబడిన పరిచర్య పట్ల నమ్మకం ఇవన్నీ లెక్కప్ప చెప్పాలా ఇట్లా ఏటల్లో తొట్టిల్లిపోతున్నావు ఏ విషయంలో నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావు ప్రతి దినం ఆలోచించాలా ప్రతి విషయం ప్రభ ఈ దినం నేనేం నీ పట్ల పాపం చేస్తున్నానని అడగాలి ఈ మాట అంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ శిక్ష అంత భయంకరమైందన్నట్టు కాబట్టి దేవుడు ఎందుకు శరీరం అందు శ్రమ అంటే ఈ పాపంలోకి ఎవరు పోకూడదని ఇది యేసుక్రీస్తు ప్రభు మన పట్ల ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యం వెండి బంగారు వీటిలో ఈ లోకంలో ఏది కూడా దీనితో పోల్చలేము సరిచూడలేము అంత గొప్ప త్యాగం ఆయన శిలవు మరణం ద్వారా ఆయన మరణం ద్వారా ఆయన ప్రాణ త్యాగం ద్వారా ఇది మనకు అనుగ్రహించబడింది ఎంత జాగ్రత్త కలిగి మనం ఉండాలి ఈరోజు ఉన్నావా లేదా అన్నది నిన్ను నువ్వు ప్రశ్నించుకో చూడండి వ్యూహాను సువార్త నాలుగో అధ్యాయము ముప్పై నాలుగో యేసు వారిని చూచి నన్ను పంపిన చిత్తము నెరవేర్చుట అంటే క్రీస్తు శరీరం మందు శ్రమపడినట్టి మనసు యేసు ప్రభు యొక్క మనసు ఎట్లా ఉంది నా తండ్రి నా పట్ల ఒక చిత్తము కలిగి ఉన్నాడు నా పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు ఏందా ఆలోచన జగత్తి పునాది వేయబడక మునిపే ఈ ఆలోచన ఈ చిత్తం నా పట్ల ఉద్దేశించిన కార్యం కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలా ఆయన చిత్తం ఏదో గ్రహించిన నేను ఆయన ఆలోచన ఏదో గుర్తెరిగిన నేను ఆయన తలంపులేదో ఏదో తెలుసుకున్న నేను ఇప్పుడేం చేయాలా నా తండ్రి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది ఇది యేసుక్రీస్తు ప్రభుకు అప్పగించబడిన పని కాదు ఇది యేసుక్రీస్తు ప్రభు పట్ల నే తండ్రి చిత్తము నెరవేర్చబడితే ఇప్పుడు మన పట్ల కూడా ఇలాంటి పని కాబట్టే సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి దేవుడు సువార్త ప్రకటించమన్నాడు నమ్మిన వారిని శిష్యులుగా జయమన్నాడు చూడండి దీని విషయంలో కూడా మనం లెక్కప్ప చెప్పాలన్నట్టు కాబట్టి ఆయన ఎంత ప్రయాస పడింది ఎంత బాధపడింది ఆయన ఎందుకు మృతి పొందింది సమాధి చేయబడింది మూడో దినంలో లేపబడిందంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలా తండ్రి తనకు అప్పగించబడిన పరిచర్య ఆ పని తుదముట్టించాలి ఈరోజు యేసుక్రీస్తు ప్రభు నీకు నాకు కూడా ఒక పని అప్పగించండి కదా నీకు నాకు కూడా ఒక చిత్తము కలిగి ఉన్నాడు కదా ఈరోజు నెరవేర్చేవాడిగా నువ్వు ఉన్నావా ఆయన పని తుదముట్టించేలాగా నువ్వు ప్రయాస పడుతున్నావా నువ్వు నమ్మకమైన వాడిగా ఉన్నావంటే ఇలా ఉంటేనే నువ్వు దేవుని దృష్టికి నమ్మకమైన వాడివన్నట్టు ఇదే రుజువు నీకు నీ పట్ల కలిగిన దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చే వాడిగా ఉన్నావా నీకు అప్పగించబడిన పని తుదముట్టించే వాడిలాగా నువ్వు ఉన్నావా దినమంతా రాత్రంతా ప్రయాసపడింది అదే ఎంతో మందికి ఆయన విమోచించండి దయ్యాల వారిని గుడ్డి వారిని మూగవారిని చెవిటి వారిని చంద్రరోగస్తుని పక్షవాయు వారిని మరణించిన వారిని చూడండి ఆయన ఎంతో మందికి పరలోక రాజ్యము సమీపించింది మారు మనసు పొందుడని ఎంతో మందికి పరలోక రాజ్యం గురించి ఆయన బోధించండి రాత్రంతా ప్రార్థించండి ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు దేవుడు చేసిండి ఆయన దేవుడే ఆయనంతా ప్రయాస పడుతుంటే మనము ఏం ప్రయాసపడుతున్నాం ఏ విషయంలో ప్రభు పట్ల ప్రయాసపడుతున్నాం ఈరోజు నీకు ఇచ్చిన పని తుదముట్టించాలని నువ్వు ప్రయాసపడుతున్నావా ఆయన ఆహారం అదే ఆయన రాత్రి నుంచి దినం వరకు ప్రతి ఇరవై నాలుగు ఆయన ప్రయాసం అదే చూడండి ఈ రోజు మనకు కూడా ఎలాంటి ప్రయాసం ఉండాలి కదా క్రీస్తు శరీరం అందు శ్రమపడిను కనుక అట్టి మనసును మీరు ధరించుకుంటే యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై వచనంలో మీరు గమనిస్తే ఈ వాక్యాన్ని మీకు అర్థమవుతుంది పాపిని వాణి తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణ మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకున్న వలను ఈరోజు ఇది నువ్వు తెలుసుకుంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మనసును ధరించుకుంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ కలిగి నువ్వు నడుచుకుంటే నువ్వు నిర్లక్ష్యంగా ఉండవన్నట్టు ఇది రుజువు అన్నట్టు చూడండి ఈరోజు ఎంతమంది నశించిపోతున్నారు పుట్టేవాడు పుడుతున్నాడు చనిపోయే వాళ్ళు చనిపోతున్నారు కానీ ఎంతమంది యేసుక్రీస్తు ప్రభుని నమ్మి చనిపోతున్నారు అలా చనిపోకపోతే వీళ్ళు ఎక్కడికి పోతారు చూడండి కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నశించిన నశించిన దానిని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చింది ఈ రోజు యేసుక్రీస్తు ప్రభుని పోలి నువ్వు నడుచుకుంటే యేసుక్రీస్తు ప్రభుకి నువ్వు మాదిరిగా ఉంటే యేసుక్రీస్తు ప్రభుకి నువ్వు అడుగుజాడలో ఉన్నవాడివైతే ఆయన పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్న వాడివైతే ఆయన చిత్తము నెరవేర్చే వాడివైతే నీ పని తుదముట్టించే వాడివైతే ఆ రీతిగా నువ్వు ప్రయాస పడేవాడివైతే అలా పాపాల నుండి నువ్వు రక్షించగలవు అలా నువ్వు ప్రయాస చెప్పండి అదే కదా క్రీస్తు కలిగిన మనస్సు అంటే మనల్ని రక్షించుకున్నాడు మన కొరకు బాధపడ్డాడు మన కొరకు శ్రమ మన కొరకు తండ్రిని నిందలపాలైంది దూషించబడ్డాడు ద్వేషించబడ్డాడు అపహసించబడ్డాడు ఎందుకు అంతే నువ్వు నేను నరకంలో పోకూడదు నీ ఆత్మ నశించిపోకూడదు అతి నిత్య నరకంలోకి పోకూడదు అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు ఆ భయంకరమైన శిక్ష ఎవరు అనుభవించకూడదు అని తండ్రి ప్రయాస పడ్డాడు కాబట్టి చూడండి ఈరోజు మనం ఎంతో మంది నశించిపోతున్నారు అలా నశించిపోతున్న ఆత్మల పట్ల నీకు భారం ఉందా చెప్పండి కాబట్టి ఈ భారం నువ్వు కలిగిన వాడివైతే దేవుని మనసును ధరించుకున్న వాడివైతే నీ ఆత్మ ఎట్టుంటది ఉండగలుగుతుందా నిర్లక్ష్యంగా జీవించగలుగుతా చెప్పండి లేదా ఆ సోమరిమైన చెడ్డదాసుడు అన్నాడు ఎందుకు సోమరితనం అన్నట్టు నిర్లక్ష్యం అన్నట్టు ఆలస్యం చేయడం అన్నట్టు ఏమవుతుంది ఎన్నో ఆత్మలు నరకంలోకి పోతున్నాయి కానీ నువ్వు ఆ రీతిగా ప్రయాసపడివైతే అన్ని ఆత్మలను రక్షించగలవు ఈ రోజు నీకు అలాంటి భారం మనకు ఉంది అలాంటి అలా ఉండకపోతే ఎలా దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడివి ఎట్లా దేవునికి నువ్వు ఇష్టడివి ఎట్లా నీ ద్వారా దేవుడు మహిమపరచబడతాడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు మహిమపరచబడలేదా చూడండి కాబట్టి పాపిని వాని మార్గం నుండి అంటే పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్ళించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి ఆత్మల రక్షణ ఎవరి చేతిలో పెట్టండి నీ నాన్న చేతిలో పెట్టండి నువ్వు ప్రయాస పడాలి కదా నువ్వు ప్రయాస పడాలంటే నువ్వు ముందుకు అడిగి వేయాలి కదా ఈరోజు మనం ఎంతమంది ఆ రీతిగా ప్రయాస పడుతున్నాం ఎంతమంది ఆ రీతిగా దేవుని మనసును ధరించుకుంటే ఆయన మనసు ధరించుకుంటే ఆయన ఎక్కడ ఆయన జీవించిన కాలంలో ఆయన నిర్లక్ష్యంగా ఉండండి ఎంతగా అంటే ఒక చూడండి సమరయ స్త్రీ అనే ఒక స్త్రీ గురించి కూడా దేవుడు వెళ్ళిండు ఆయన అంతగా ఎందుకు ప్రయాసపడ్డాడు రక్షించుకోవాలని అదే దేవుని మనస్సు ఈరోజు నీకుందా అలాంటి మనసు అలాంటి మనసును నువ్వు నిజంగా ధరించుకుంటే ఒక క్షణం కూడా నువ్వు నిర్లక్ష్యంగా ఉండం మనం కాబట్టి చూడండి ఎబ్రిల్ రాసిన పత్రికలో మూడో అధ్యాయం రెండో వచనం కాబట్టి మన ప్రభు గురించి చూసినాం ఇప్పుడు మోషే గురించి చూస్తున్నాం దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకముగా ఉండినట్టు చెప్పండి మోసే కూడా ఒక పిలుపు ఉంది కదా ఇస్రాయేల్ ప్రజల్ని ఐగుప్తుల నుండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాలి అంటే అది బానిసత్వానికి ఆత్మీయంగా పాపానికి బానిసత్వం కాదు ఇప్పుడు మనుషులు ఐగుప్త్ ఇప్పుడు చెప్పండి దానిలో నుండి నువ్వు ఎక్కడికి పాలు తేనెలు ప్రవహించే దేశానికి అన్నట్టు ఇప్పుడు నువ్వు ఎట్లా నడిపించాలి పరలోక రాజ్యానికి మధ్యలో మార్గం ఏంది యేసు క్రీస్తు అన్నట్టు ఆయన గురించి సాక్ష్యం ఇవ్వాలి ఎందుకు ఆయననే మార్గము సత్యము జీవం కాబట్టి కాబట్టి దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండును ఎవరు యేసుక్రీస్తు ప్రభు అన్నట్టు కాబట్టి మోషన్ నమ్మకమైన వాడు అని సాక్ష్యం పొందిండు అలాగే మన ప్రభువు కూడా సాక్ష్యం పొందిండు ఈరోజు నీకుందా ఇలాంటి సాక్ష్యం చెప్పండి మనం మనుషుల గుర్తింపు కోసం ప్రయాసపడం లేదా మనుషులని గురించి గొప్పగా చెప్పుకోవాలని ప్రయాసపడం కానీ మనల్ని చూచే దేవుడు మన పనికి చూడండి ఇక్కడ కింద ఉంటే ఎబ్రిల్ కు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే కాబట్టి యశుప్రభ ఏమన్నాడు నీతి నిమిత్తము హింసించబడు వారి ధన్యులు పరలోక రాజ్యము వారిది నా నిమిత్తం మిమ్మల్ని నిందిస్తారు హింసిస్తారు మీ మీద అబద్ధపు చెడ్డ మాటలల్లా పలుకునప్పుడు ధన్యులు ఎందుకంటే పరలోకములో మీ ఫలం ఏమవుతుందన్నాడు అధికం కాబట్టి ఇప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని చెప్పండి ఎవరన్నా నిందించుకునే దానికి ఇష్టపడతారా యశుప్రభు నిందించరా లేదా నిన్న అన్న వాక్యం చెప్పినట్టు ఈయన అపవిత్రాత్మ పట్టి ఇలాంటి కార్యాలు చేస్తుందన్న అన్నారా లేదా యసుప్రభుని యశుప్రభు అవి పట్టించుకున్నాడా చూడండి దేవుడిని కూడా నిందించారు దేవుని మీద కూడా నిందలమోపిండ్రు ఆయన దేవుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చండి ఆయనకి ఇచ్చిన పని తొదముట్టించింది ఎంతో సహనము కలిగి మీ సహనము సకల జనులకు తెలియబడని అంటే నీకు సహనము ఓపిక ఓర్పు మనకుంటేనే క్రీస్తు మనల నుంచి అన్నట్టు కాబట్టి మోస ఎలా ఉన్నాడు దేవుని దృష్టి ఇల్లంతటిలో నమ్మకమైన వాడిగా ఉన్నాడు ఐగుప్త ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప బాంక్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఏచించి ఈ లోకంలో ఎంత గొప్పవాడినైనా కానీ ఈ లోకంలో ఎంత ధనం ఉన్నా ఈ లోకంలో ఎన్ని సుఖభోగాలు నేను అనుభవించినా కానీ వాటన్నిటికీ నాకు తృప్తి లేదు నాకు ఇష్టం లేదని దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట యేసుప్రభు ఎవరికి వరకు శ్రమ అనుభవించండు ఎందుకు శరీరం అందు శ్రమ పడి ఇప్పుడు మోసే ఎందుకు అలా ఆలోచిస్తుండడు ఈరోజు నీకు అలాంటి ఆలోచన మనసు నీకుందా ఇలా నువ్వు ప్రశ్నించుకోకపోతే నువ్వు ఎప్పుడు సరిగా ఎంత కాడికి కూర్చొని చప్పట్లో కొట్టుకుంటూ పాటలు పాడుకుంటూ వర్షిప్ చేసుకుంటూ మనం వెళ్ళిపోతామే తప్ప వీళ్ళలాగా ప్రయాస పడాలి నేను క్రీస్తుకు సాక్షిగా నిలబడాలి నాకు ఇచ్చిన పని నేను తుదముట్టించాలా దేవుని చిత్తాన్ని నేను నెరవేర్చాలా అనేక ఆత్మలు నశించిపోతున్నాయి నేను ప్రయాసపడాలా వెతకాల ఎక్కడున్నాయి అరణ్యంలో అన్నట్టు నువ్వు పోతేనే కదా వెతకడం అంటే మనం ఉన్న చోట ఉంటే మనకి ఈజీగా దొరుకుతుంది కదా ఇప్పుడు కాబట్టి ఈ అరణ్యంలో ఈ లోకంలో వెతకాల నశించిపోతున్న ఆత్మలను మనం ఎక్కడ చేయగలుగుతున్నాం ఎందుకంటే దేవుడికి ఒక దినం మనం లెక్క చెప్పుకోవాలా ఈ రోజు నువ్వు లేదా ఈ వాక్యం మీరు నువ్వు నొచ్చుకోవచ్చేమో నొచ్చుకుంటే రేపటి దినము చాలా భయంకరంగా దేవుడిని ఎదుట బాధపడాల్సి వస్తుంది కాబట్టి నొచ్చుకోడానికి దేవుడు మనతో మాట్లాడు ఎందుకంటే ఎవరికి విరోధం లేదు ఎవరికి ఎవరి మీద ద్వేషాలు ఇలాంటి సువార్త ప్రకటిస్తే వాళ్ళకి ఇంకా భయంకరమైన శిక్ష ఉంటది చెప్పండి మనమంతా సహోదరులం మనమంతా క్రీస్తు దాసులం మనమంతా ఆయన పరిచారకులం ఆయన సేవకులం కాబట్టి ఎవరికి ఎవరి మీద ద్వేషాలు కలహాలు ఏం లేవు మనమందరము పరిచయ చేసిన ప్రభువే మహిమపరచబడాలనే చేస్తాం కాబట్టి చూడండి అల్పకాలము పాపభోగము అనుభవించుట దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని హెచ్చించి పర్వ కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానము ఎందు దృష్టి ఇంచెను బహుమానం ఈ మాట చాలదా ఈ సాక్ష్యం చాలదా మోసే జీవితం ధన్యం అవడానికి దేవుని ఇల్లంతటిలో ఇంట్లో ఎంతమంది ఉంటారు ఇప్పుడు దేవుని ఇంటిలో ఎంతమంది దేవుని బిడ్డలు ఉంటారు వాళ్ళంతటిలో దేవు మోసే నమ్మకమైన వాడు అనే ప్రతిఫలము బహుమానం మోసేకి చాలదా అది సంపాదించుకున్నాడు మోస ఈ లోకంలో నువ్వు నేనేం సంపాదించుకున్నా చెప్పండి అన్నది నువ్వు ప్రశ్నించుకోవాలా చెప్పండి రేపు దినం ఉట్టి చేతులతో యేసుప్రభు ఎదుట నిలబడగలుగుతామా లేదా ఆ తలాంతులు ఒక తలాంతిచ్చినోడు గాని భూమిలో పెట్టినట్టు నువ్వు ఈ లోకంలో ఉన్నంత కాలమే నీకు అన్ని నువ్వు నిర్లక్ష్యపరిచి సోమరిగా ఉండి నీ కాలాన్ని ముగిచ్చిపోయి రేపు దేవుడి ఎదుట ఏం నిలబడతావు అప్పుడు చూడు సోమరివైన చెడ్డదాసుడు అనిపించుకుంటావా బలా మంచి నమ్మకమైన దాసుడు మోసం నమ్మకమైన దాసుడు అని సాక్ష్యం పొందిండు కదా జీవగ్రంథం ఏమి అబద్ధం చెప్పదు కదా సత్యాన్ని చూపిస్తుంది కదా ఎందుకు ఈ వాక్యం దేవుడు కదా మూసాకుంది సాక్ష్యం దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు ఎందుకు ఈ గుణగణాలు కలిగి ఉన్నాడు కాబట్టి ఇలాంటి మనసు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ప్రజలతో నేను శ్రమ అనుభవించుకుంటే నాకు మేలని ఎంచుకున్నాడు మనం ఎంచుకోగలుగుతామా లోకంలో సుఖభోగాలు అనుభవించాలనుకుంటామే కానీ కష్టాలు పడాలా దేవుని పట్ల దేవుని పట్ల శ్రమలు పడాలా ఆయన నిమిత్తం నేను ఏమైనా చేయబడాలా చెప్పండి అది రానున్న దినాల్లో తెలుస్తుంది దేవుని నిమిత్తం నిలబడే వాళ్ళు ఎవరు చూడండి కళ్ళంలో కానీ పొట్టు ఎట్లయితే గాలికి చెదిరిపోతుందో అంటే గింజలు వేయి పొట్టేదనేది ముందు ముందు దినాల్లో మనందరూ మన విధానం తెలిసిపోతుంది ఎందుకంటే అతి భయంకరమైన దినాలు నువ్వు ఎదుర్కోబోతున్నావు కాబట్టి ఆ దినంలో నిలబడేవాడెవడు ఆ దినము దేవుని పట్ల ఉండకుండా పోయేవాడేదన్నది ఆ రోజు రుజువు నిలబడిన వాళ్ళు దేవుని మైమపరుచుతారు ధాన్యాలు నిలబడలేదు ఆ శ్రద్దకు మేసేకు అభ్యుని నిలబడలే ఎంతో నిలబడ్డారు చూడండి కాబట్టి విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడు అదృశ్యుడైన వాణిని చూచుతున్నట్టు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయను కాబట్టి మోస గురించి ఈ ఒక చిన్న మాట చాలన్నట్టు అతని మనసేంది దేవుని మనసే కదా అల్పకాల భోగము అనుభవించుట దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం ఎంచుకున్నాడు ఆయన మేలు అనుకున్నాడు చూడండి మనం ఇదే మాట చూస్తే చూడండి అపస్తుల కార్యము నాలుగో అధ్యయము పద్దెనిమిదో వచనంలో అప్పుడు వారిని పిలిపించి ఎవరిని పేతు యోహన్ అన్నట్టు అపస్తుల కార్యము నాలుగో అధ్యాయము పద్దెనిమిదో వచనంలో అప్పుడు వారిని పిలిపించి మీరు ఏసు నామమును బట్టి ఎంత మాత్రమును మాటలాడకూడదు బోధింపనుకూడదని వారికి ఆజ్ఞాపించి అపస్తుల కార్యము నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో అందుకు పేతును యోహను వారిని చూచి దేవుని మాట వినుట మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పుడి చెప్పండి ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడు మనం ఎవరి మాట వినాలంట దేవుని మాట అది దేవుని దృష్టికి న్యాయం అందుకే కదా బరులర్పించుట కంటే పొట్టేళ్లను అర్పించుట కంటే మాట వినడం శ్రేష్టం అన్నాడు మొదటి సమయంలో గ్రంథం పదిహేను అధ్యాయంలో మాట వినకపోవడము తిరుగుబాటు చేయము సోద చెప్పుడుతో సమానం దేవుడు ఆయన మాట వినేవారిగా నువ్వు ఆయన మాటకి లోబడేవాడిగాను ఉండాలా ఆయన ఎందు విధేయత కలిగిన వాడిగాను ఆయన ఎందు భయభక్తులు కలిగిన వాడిగాను ఉండాలా లోకా లోక సంబంధమైన జీవితమే చెడుతనంతో కలిగిన జీవితం దాన్ని నువ్వు విడిపించి పెట్టి ఈ లోకస్తుడువి కాదు కాబట్టి నువ్వు పరలోక సంబంధివి కాబట్టి పరలోక వాసివి కాబట్టి నీ పౌరస్థితి పరలోక మందు దేవుడు పెట్టిండు కాబట్టి నీ రాజ్యం అక్కడ కాబట్టి నువ్వు అక్కడ వారసుడు కాబట్టి దానికి తగినట్టుగా నువ్వు ఉండాల కాబట్టి పేతృయ్యోహం అంటుడు వాళ్ళతోటి శాస్త్రులు పరిచయలు ఆ దేవాలయం దగ్గర కుంటివాడిని లేపినప్పుడు తర్వాత జరిగిన విషయంలో అప్పుడు అపస్తుల కార్యము నాలుగో అధ్యాయం ఇరవై వచనంలో మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకాలు ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చి ఎందుకు క్రీస్తు కలిగిన మనసు యేసు గురి యేసును గురించి ఏసు నామమును బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడపోతే ఆత్మలు ఎట్లా అయిపోతాయి నశించిపోతాయి నిత్య నరకంలోకి పోతాయి వీళ్ళు ఆ రోజు మౌనంగా ఉంటే ఈరోజు నువ్వు నేను మనం ఎవరు అయినా రక్షించబడే వాళ్ళమా మన దేశంలో ఉన్న ఏ ప్రజలైనా రక్షించబడే వాళ్ళ వాళ్ళు భయపడల వాళ్ళ మాటలకి ఎందుకంటే క్రీస్తు కలిగిన మనసు అట్లా ఉంటది తెలుసు పలానా భారతదేశంలో నేను మీరు అందరూ రక్షించబడాల పలానా దేశంలో పలానా దేశంలో వీళ్ళ మాట విని వీళ్ళ చెప్పే వాటికి భయపడితే ఈరోజు నువ్వు నేను రక్షించబడేవాళ్ళమా చెప్పండి ఈరోజు నువ్వు ఎవరి మాట వింటున్నా నువ్వు మాట చెప్పే వారి మాట విని బయటికి వెళ్ళకపోతే ఎవరు నశించిపోతున్నారు అందుకు స్వార్థపరులు మనుషులు చూడండి అపస్తుల కార్యము నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో అందుకు పేతురు యోహాను వారిని చూచి దేవుని మాట వినుట మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా మీరు చెప్పుడు మేము కన్నవాటిని విన్నవాటిని చెప్ప ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చింది అపస్తుల కార్యము నాలుగో అధ్యాయము ముప్పై మూడో వచనంలో ఇదియుక అపస్తులు బహుబలముగా అంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా వాళ్ళకి అనుకూలం లేని పరిస్థితులు ఎన్ని కలిగినా కానీ వాళ్ళ ప్రయాసము ప్రభు పట్ల ఆగిపోలే అది సాగిపోతనే ముందుకి కొనసాగించేలాగానే ఉంది చెప్పండి ఈరోజు నీ పరిస్థితి ఎట్లా ఉంది ఈ రోజు నీ స్థితిగతి ఎట్లా ఉంది అనారోగ్యం చెప్పి ఆగిపోతావా లేదా ఆర్థిక ఇబ్బందులని చెప్పి నువ్వు ఆగిపోతావా లేదా కుటుంబ సమస్యలను చెప్పి నువ్వు ఆగిపోతావా ఉద్యోగ సమస్యలని చెప్పి నువ్వు ఆగిపోతావా ఆగిపోతే ఏమైపోతుంది నువ్వు సాగిపోక కొనసాగించకపోతే నీ ద్వారా ఎన్నో ఆత్మలు రక్షించబడేవన్నీ నరకానికి పోతాయి దీనికి నువ్వు ఒక లెక్క అప్పజెప్పాలా నేనైనా నువ్వైనా ఎవరైనా ఇది అర్థము ఇది నిజము ఇది సత్యమే అన్నట్టు యేసుక్రీస్తు అందరికీ ప్రభువే చూడండి వీళ్ళు చేస్తున్నారు వాళ్ళకి అనుకూలం లేని ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా వాళ్ళు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యం ఎందుకు యేసు క్రీస్తు ప్రభు చనిపోయిందంటే మీ పాపాల విషయమై మృతి సమాధి చేయబడి మూడో దినాన లేపబడింది మిమ్మల్ని రక్షించుకోవడానికే ఆయన ద్వారానే మీకు పాప క్షమాపణ ఆయన ద్వారానే మీకు పరలోక రాజ్యానికి మార్గము ఆయన ద్వారానే నరకం నుండి విడుదల పరలోక రాజ్యానికి మీకు మార్గము అని వీళ్ళు బహుబలం కలిగి ఆయన పునరుద్ధానం గురించి సాక్ష్యం అట్లా సాక్ష్యం ఇచ్చుకుంటూ వచ్చినారు కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా తెలుసుకొని ప్రభుని నమ్మి ఈ రోజు ప్రభు గురించి చెప్పగలుగుతున్నాను ఈరోజు తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలిసి కూడా ఆ రీతిగా జీవించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకి గుడ్డితనం గలవజేసింది ఇప్పుడు ఈ వాక్యంలో ఉన్న సత్యం తెలిస్తే వాళ్ళు ఆత్మీయ విప్పబడతాయి వాళ్ళ ఆత్మలు ఎట్లా ఉన్నాయంటే దుఃఖపడుతూ ఘోషిస్తున్నాయి ఇప్పుడు పోయి నువ్వు వాటికి అప్పుడే వాళ్ళలో పాపంలో నుంచి పశ్చాత్తాపడి ప్రభు ద్వారా వాళ్ళు పొందగలుగుతారు అన్నట్టు మారు మరలా పొందగలుగుతారంట ఇది ఎవరు చెప్పగలరు నీ పని నా పని మన పని మన అప్పగించబడిన పని ఇదే కదా మనందరి పట్ల దేవుని చిత్తం ఇదే కదా ఇది నెరవేర్చే వాడిగా ఉన్నావా దీని పట్ల నమ్మకమైన వాడిగాను ఉన్నావా నీ పని పట్ల నీ పరిచర్య పట్ల చూడండి దైవకృప అందరి ఎందుకు అధికం ఇప్పుడు మోసే మనం చూస్తే ఎన్ని ఆటంకాలు ఎన్ని శ్రమంలో వచ్చినా దైవకృప ఉంది కాబట్టి ఎన్ని అద్భుతాలు చేయించండు దేవుడు మోసే ద్వారా ఎన్ని ఆశ్చర్య కార్యాలు జరిగించండు అవి చూసి జనులు ఏమైపోయారు భయపడరు అంత గొప్ప కార్యం అపస్తుల కార్యంలో చేయలేదు చెప్పండి ఒక చిన్న అనారోగ్యమని చెప్పి నువ్వు సాకు చెప్పి ఇంట్లో ఉండిపోతున్నావు మనం అలా ఉన్నాం ఎప్పుడు కూడా నువ్వు ఎప్పుడైతే బలము తెచ్చుకొని ధైర్యంగా ఒక అడిగేస్తే దైవకృప నా మీద ఉంటది అన్న ఆలోచన నీకు లేదు ఎందుకంటే నువ్వు స్వనీతిని స్థాపించుకున్నవాడు ఎంతకాడికి నీ ఆలోచన నీ తలంపు నీ స్వార్థం నీ జీవితమే కానీ ఆయన బిడ్డల పట్ల ఆయన ఇంటి పట్ల ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి వాటి పట్ల నువ్వు దారం కలిగి లేవు కాబట్టి స్వార్థపరుడు చూడండి అపోస్తుల కార్యము ఐదో అధ్యయము నలభై వచనంలో వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి ఎందుకు ఈ మాట చెప్తున్నంటే వీళ్ళు ఎందుకు కొట్టించుకోవాలా ఎందుకు నిందలు మోప మోపించుకోవాలా ఎందుకు వీళ్ళు శ్రమలు పాలవాలంటే క్రీస్తు ఎందుకు శరీర శరీరమందు శ్రమ పడిందో వీరు కలిగి ఉన్న మనసు అది ఈరోజు ఈ మనసు నువ్వు ధరించుకున్నావా అన్నదానికే మనం ఈరోజు చూడండి అపోస్తుల కార్యము ఐదో అధ్యాయం నలభై వచనంలో వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి ఎందుకు కొట్టించుకున్నారు వీళ్ళు సువార్త ప్రకటించబడాలా పాపి వాని మార్గం నుండి మళ్ళీ దేవుని మార్గంలోకి వస్తే ఆ ఆత్మ రక్షించబడతది ఏసు ప్రభు ప్రభు ఆశ కూడా అదే కదా ఆ పనే కదా ఆయన సేవకులుగా మనల్ందరినీ ఏర్పరచుకొని మనకి అప్పగించిన పని ఆయన మనసు అదే కదా ఆయన ప్రేమ అదే కదా చూడండి కాబట్టి ఆ మనసుని వీళ్ళు ధరించుకున్నారు వీళ్ళు చూడండి అపోస్తులను పిలిపించి కొట్టించి ఏసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి చూడండి అప్పుడు పేతులు యూహన్ అన్నమాట అపోస్తుల కార్యము ఐదో అధ్యాయము నలభై ఒకటో ఆ నామము కొరకు ఏ నామము కొరకు ఏసు క్రీస్తు నామము కొరకు ప్రభువైన ఏసు క్రీస్తు ప్రభు యొక్క చిత్తము కొరకు చూడండి అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించు మహాసభ ఎద్ధ నుండి వెళ్ళిపోయినారు తర్వాత వెళ్ళిపోయినాక ఇలా భయపడలేదన్నట్టు ఎందుకు మనుషుల మాట వినడం దేవుని దృష్టికి న్యాయమా ఆయన మాట దేవుని దృష్టికి వినడం న్యాయమా ఇది నీ పెరిగితే నువ్వు భయపడవన్నట్టు ఈ లోకంలో ఎవడైనా రాని ఏమైనా పెట్టుకొని ఏమైనా చేయండి నువ్వు మాత్రం ఆయన పునరుద్ధానం గురించి సాక్ష్యమిస్తావు ఆయన గురించి నువ్వు ప్రకటిస్తావు నువ్వు భయపడవన్నట్టు ఎప్పుడైతే భయపడకుండా నువ్వు బహుబలం కలిగి ముందుకేస్తే దైవకృప నీ మీద ఉంటుంది కాబట్టి ఆయన నువ్వు నిలబడేవాడివే కానీ నడిపించిన నాయకుడు దేవుడు కదా యేసుక్రీస్తు ప్రభు కదా అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అపస్తుల కార్యము ఐదో అధ్యాయం నలభై రెండో ప్రతి దినము దేవాలయంలోనూ ఇంటెంటను మానక చూడండి వాళ్ళు బెదిరించిన ఖండించిన ఎన్ని ఆటంకాలు పెట్టినా ఏం చేసినా వీళ్ళు మాత్రం మానలేదు ఈరోజు మనం మానేవారిలాగా ఉన్నామా లేదా ఒకసారి నీ జీవితాన్ని ఆలోచించుకో ఒకసారి నువ్వు ఆలోచన చేయి ఏ ప్రతి చిన్న కారణంతో మనం ఆగిపోతున్నాం అసలు ఆ కారణం కూడా పెద్ద విషయం కూడా కాదన్నట్టు ఎంత నిర్లక్ష్యంగా జీవిస్తున్నాం ఎప్పుడన్నా నీవు ఆలోచిస్తే నువ్వు మారు మనసు పొందుతావు అట్లా మన నేత్రాలకు కూడా గుడ్డితలం కలిగి ఉంది ఎప్పుడు ఆ నేత్రాలు విప్పబడతాయంటే వీళ్ళని గురించి ఈ వాక్యాలు చదివి గ్రహించి ఆ రీతిలో నువ్వు మార్చుకుంటేనే నీకు వస్తుంది అన్నట్టు వీళ్ళు ఇంత ప్రయాసపడితే ఈరోజు నేను ప్రభు పట్ల నేనేం ప్రయాసపడుతున్నా వాళ్ళకి ప్రతికూలంగానే ఉన్నాయి అన్ని నాకు అన్ని అనుకూలంగా ఉన్నాయి కానీ నేను ఏమన్నా చేయగలుగుతున్నానా ఐక్య విచారాలతో తిండి వల్ల నేను మత్తులైపోతున్నా నాకు అన్ని కుటుంబ సమస్యలు అన్ని ఉద్యోగ సమస్యలు భార్యభర్తల సమస్యలు సేవకుల సమస్యలు ఇవన్నీ చెప్పుకుంటూ ఆగిపోతున్నామే కానీ బలం కలిగి ముందుకు ఎక్కడ అడిగేస్తున్నాం అలా అడిగేసినప్పుడే కదా దైవకృప నీ మీద ఉండేది దేవుడేం మారాడు కదా యేసు క్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న దేవుడు కదా వాళ్ళ పట్ల దేవుడు అలా ఉన్నప్పుడు నేను నా పట్ల ఎందుకు ఉండడు కానీ వాళ్ళు ప్రయాసపడ్డరు ఆ రీతిగా ముందుకు అడిగేసినారు కానీ మనం అడిగేయలేకపోతున్నాం తేడా అన్నట్టు చూడండి ప్రతిదినం దేవాలయంలోనూ ఇంటింటను మానక బోధించు చూ క్రీస్తుని ప్రకటించుచుండేది కాబట్టి ఎందుకు ఆయన పునరుద్ధానం గురించి ప్రకటించారంటే ఆయన ద్వారానే పాపక్షమాపణ ఆయన ద్వారానే పర్లోక రాజ్యానికి మార్గము ఆయన ద్వారానే నిత్య నరకం నుండి విడుదల ఆయన ద్వారానే కాబట్టి ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నారు ఎంతమంది రక్షించబడ్డారు ఎంతమంది వాళ్ళు అపోస్తులు దేవుణ్ణి శిష్యులుగా చేసినారు అట్లా అట్లా సువార్త ప్రకటించబడింది కాబట్టి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా ఎవరు ఎన్ని ఏమి చేసినా వాళ్ళు భయపడకుండా ముందుకు అడిగేసినారు కాబట్టే కదా మనం కూడా రక్షించబడ్డాం లేకపోతే యేసుక్రీస్తు ప్రభును విరిగేవాడివ వీళ్ళు ఆ రోజు ఆ రోజు వెనకడిగేసి ఉంటే ఈ రోజు నువ్వు తెలుసుకునేవాడివ నీ జీవితాన్ని ప్రభుకి సమర్పించుకునేవాడివా ఈ రీతిగా నువ్వు దేవుణ్ణి నమ్మేవాడివ ఎట్లా ఉండేవాళ్ళం ఇప్పుడు ఈ లోకస్థులు జీవించినంత దయంకరంగా జీవించే వాళ్ళం కదా చెప్పండి మనమంతా సేవకులం కాబట్టే ప్రభు ఈ దినం ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు మీలో ఎవరు విశ్వాస అయితే కాదు ప్రతి ఒక్కరూ సేవకులే కదా మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి మీరు వెళితే కదా నాకు ఆనందం మీరు వెళితే కదా నాకు సంతోషం మీరు వెళితే కదా నా నామం మహిమపరచబడేది మీరు వెళ్ళి నా గురించి సాక్ష్యం ఇస్తే కదా నా ద్వారా అనేకులు రక్షించబడేది వాళ్ళ పాపాలకి ప్రాయ చిత్తం పొందేది వాళ్ళు మారు మనసు పొందేది యేసుక్రీస్తు నామం నా బాప్తీసం పొందేది నా రాజ్యంలో చేర్చబడేది మీరు వెళ్ళకపోతే నా చిత్తం ఎట్లా జరుగుతుంది అని ఈరోజు సేవకులమైన మనతో ప్రభు మాట్లాడుతున్నాడు ఢిల్లీ బ్రదర్ని చూస్తే నువ్వు ఇట్లానే ఉండిపోతావు లేదు ఢిల్లీ బ్రదర్ ఉన్న ఆత్మను వివేచించి పరిశీలించేవాడి దేవుని ఆత్మఘోష నీకు దేవుని యొక్క మనోవేదన ఎందు నీకు అర్థమవుతుంది నువ్వు వెళ్ళకపోతే ప్రభు గురించి ఎవరు సాక్ష్యం ఇస్తారు నిన్నందుక దేవుడు ఇంత ద్వారా తరిపీదిచ్చింది ఇంతగా నీకు సత్యాన్ని బయలుపరిచింది ఇంతగా నీకు మర్మాలను బోధించింది ఇంతగా ఈ లోకంలో ఎవరికి తెలియని ఎన్నో ఆత్మీయమైన సంబంధమైన విషయాలు నీకు బయలుపరిచింది ఎందుకు నీ ద్వారా అనేకులకు పోవడానికే నీ ద్వారా అనేకులు తెలుసుకోవడానికే అనేకులు ప్రభు మార్గంలోకి రావడానికే అదే రీజన్ తప్ప మనమేదో గొప్ప వల్ల మను లేదా మన కాదు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పన్నెండవ వచనంలో పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను ఈ మాట ఎవరు సెలవిస్తున్నారు అపస్థుడైన పౌలు అన్నట్టు ముష గురించి చూసినాం ఏసుక్రీస్తు ప్రభు గురించి చూసినాం అపస్తుడైన పేతుృ వ్యూహాన్ని గురించి చూసినాం ఇప్పుడు అపస్థుడైన పౌలు గురించి కూడా చూస్తున్నాం ఇలా గురించి ఎందుకంటే వాళ్ళ విశ్వాసాన్ని నువ్వు అనుసరించాలి వారి ప్రవర్తన ఫలాన్ని శ్రద్ధగా తలంచాలి పూర్వము దూషకుడును హింసకుడును హానీకరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన ప్రభు యేసుక్రీస్తునకు కృతజ్ఞుడినై తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడితే ఈయన అవిశ్వాసం వలన ఏం చేసిండో మీ అందరికీ తెలుసు యేసుక్రీస్తు శరీర దారి అయి క్రీస్తు విరోధి ఈయన యేసుక్రీస్తు ప్రభుని ఒప్పుకోలేదు కాబట్టి అపనమ్మకము అవిశ్వాసం ఉన్నాడు కాబట్టి దేవుడి సంఘాన్ని పాడు చేసిన వాడు హింసించిన వాడు లేకుండా ఈడ్చుకెళ్ళిన వాడు సంఘాన్ని విధానాలు పాడు చేయడమే ఒక ప్రాణాధారం పెట్టుకున్నవాడు అదే తనకు ఉనికిలాగా పెట్టుకున్నవాడు అవిశ్వాసంలో అజ్ఞానంలో ఉన్నప్పుడే అంతగా చేసిండు నిజమైన సత్యం తెలుసుకుంటే ఎందుకు చేయడు కాబట్టి ఆయన నేత్రాలు దేవుడు ఇప్పిండు ఇప్పిన అంత మాత్రమే కాదు తన పరిచర్ కూడా దేవుడు ఆయన నియమించుకున్నాడు అది అట్లా నమ్మకమైన వానిగా చెప్పండి ఇదే వాక్యము మనకి వర్తిస్తుందా వర్తించదా నీ భారాలు యహో మీద మోపము ఆయన నిన్ను ఆదుకును ఈ వాక్యమైనా మనకు వర్తించేది ఆయన మిమ్మల్ని గురించి చింతించుతున్నాడు కనుక చింత యావత్తు ఆయన మీద వేయడి ఇదేనా నీకు వర్తించేది నిన్ను దేవుడు దీవిస్తుడు ఆశీర్వదిస్తాడు గొప్ప చేస్తాడు ఇదేనా నేను దేవుడు ఈ వాక్యం నీది కాదా అపోస్తుడైన పౌరుని దేవుడు ఒక పరిచయం ఇచ్చిండు నమ్మకమైన వాడిగా ఇచ్చిండు నాకు కూడా దేవుడు ఒక పరిచయం ఇచ్చిండు కదా నాకు ఒక పని అప్పగిచ్చిండు కదా నేను నమ్మకంగా ఉన్నానా అని ఇప్పుడు చెప్పండి ఈరోజు అట్లా ఆలోచిస్తున్నారు అంటే ఇది నీ వాక్యాలు కాదా ఈ వాగ్దానం నీది కాదా అంటే ఆశీర్వాదకరమైనది నీకు తృప్తికరంగా ఉండేది నీకు సంతోషకరంగా ఉండేది నువ్వు ప్రయాస పడకుండా పొందుకునే చెప్పేవి నీకు నీకు ఇచ్చిన ఇది ఎవరికి ఇచ్చిండో వాగ్దానం పౌలు చెప్తున్నాడు పౌలికి ఇచ్చిన పరిచర్య నీకు లేదా నీకంటూ ఒక విధానం దేవుని పట్ల నమ్మకమైనగా ఉండేది నీకు లేదా చూడండి కాబట్టి ఎప్పుడైతే పరిచర్యలో దేవుడు ఆయన నియమించిండో నమ్మకమైన వాడిగా ఆయనని బలపరుస్తుంది కూడా మన ప్రభువే కాబట్టి నన్ను బలపరచు వాని నేను సమస్తం చే అపోస్తుల కార్యంలో అపోస్తులు దేవుడి నామాన్ని బలపరిచిండు దేవుడి నామాన్ని గణపరిచిండు ఏసు క్రీస్తే ప్రభు అని సాక్ష్యం ఇచ్చారు దాని నిమిత్తం నిందించబడ్డారు దూషించబడ్డారు హేళన చేయబడ్డారు కొట్టించుకున్నారు రాళ్లతో కొట్టించుకున్నారు శ్రమల పాలైనరు జైలుకు వెళ్ళినారు ఎన్ని వచ్చినా వాళ్ళు మానలేదు ఏసే క్రీస్తు అని ఇంటింట మానక వాళ్ళు శువార్త చెప్పండి అలా బలపరిచిండ్రు కాబట్టి దేవుళ్ళు వాళ్ళు బలంగా ఉన్నారు కాబట్టి సమస్తము దేవుడు వాళ్ళ ద్వారా చేయగలిగి అపోస్తుల కార్యంలో జరిగిన కార్యాలు ఈ రోజు ఎందుకు జరగట్లేదు అపోస్తులు కలిగిన ప్రభు పట్ల భారం నీకుందా అపొస్తలు ప్రభు పట్ల ఉన్న సమర్పణ నీకుందా అపొస్తలు వాళ్ళు ఎట్లయితే ప్రభులో ముందుకెళ్ళినారు అలా నువ్వు ముందుకు వెళ్తున్నావా ఎట్లా అలాంటి కార్యాలు నీ జీవితంలో చూడగలుగుతా నమ్మకమైన వారు స్వార్థం లేని వారు కపటం లేని వాళ్ళు మోసం లేని వాళ్ళు నీతిగా న్యాయంగా ధర్మంగా ప్రభు పట్ల నడుచుకునే వాళ్ళ ద్వారా నీ కార్యాలు జరుగుతాయి మన హృదయాల్లో చెడుతనం కలిగోండి మన హృదయాల్లో ద్వేషాలు కలహాలు కక్షలు శరీర సంబంధమైన కోరికలు శరీర సంబంధమైన ఆలోచనలు పాపపూరితమైన జీవితం కలిగి లోకం పట్ల ఆశ కలిగొండి లోక వ్యామోహాల పట్ల ఆశ కలిగుండి సోమరి వైయుండి నిర్లక్ష్యంగా ఉండి మీ పట్ల ఎట్లా ఉంటాడు ప్రభు చూడండి కాబట్టి రోమిలకు రాసిన పత్రిక పదమూడో అధ్యాయం పద్నాలుగో వచనంలో పౌలు చెప్తుడు మెట్టుకు ప్రభు అయిన యేసు క్రీస్తును క్రీస్తు కలిగిన మనసు ఉట్టిగా వస్తుందా క్రీస్తు కలిగిన ప్రేమ ఉట్టిగా ఉంటుందా ఆయన ఏమన్నాడు ఆయన మీలో ఉండును మీతో నివసించును మనలో ఉన్నప్పుడు మనతో నివసించినప్పుడు ఆయనని మనం ధరించుకున్నప్పుడే కలుగుతుంది ఆయన మనలో ఉండాలన్నా మనతో నివసించాలన్నా ఆయన మనం ధరించుకోవాలంటే మనలో ఏం ఉండకూడదు పాపం ఉండకూడదు దేవునికి లోబడే జీవితం ఉండాలి దేవుని ఎందు భయభక్తులు కలిగిన జీవితం ఉండాలి అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఆయన మాట వినడం విధేయత చూపించడం ఆయన దృష్టికి అనుకూలంగా యోగ్యంగా పరిశుద్ధంగా నువ్వు ఉండడం కాబట్టే కదా పౌలంటడు మెట్టుకు ప్రభు యేసుక్రీస్తును ధరించుకుని వారి శరీరేచ్చలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన చేసుకునకుడి కాబట్టి గలతి పత్రికలో రెండు వేల ఇరవై నేను క్రీస్తుతో కూడా సెలవు వేయబడి ఉన్నాను ఇకను వాడు నేను కాను క్రీస్తు నా ఎందు జీవించుకున్నాడు నేను ఇప్పుడు శరీరం అందు జీవించుతున్న నన్ను ప్రేమించి నాకు కొరకు తను తాను అప్పగించుకుని దేవుని కుమారుని ఎందలి విశ్వాసం వలన జీవించుతున్నాను కాబట్టి నేను క్రీస్తును ధరించుకున్నాడు కాబట్టి నేను దేవుని పోలి నడుచుకున్నా మీరు నన్ను పోలి నడుచుకోమను ఈ మాట ఈరోజు నువ్వు సాక్ష్యం ఇవ్వగలవా నేను ప్రభుని పోలి నడుచుకున్నా నేను ప్రభుకి మాదిరిగా ఉన్నా ప్రభు మనసు కలిగి ప్రభు ప్రేమ కలిగి ప్రభులాగా జీవిస్తున్నా ఈరోజు నువ్వు చెప్పగలవా చూడండి ఇప్పుడు దశలోనికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం రెండో వచనంలో పంతొమ్మిదో వచనంలో పౌలు అన్నాడు కదా మన ప్రభు అలాగే మోస అన్నారు కదా దానికి కలగబోవు ప్రతి ప్రతి ప్రతిఫలముకు కలుగుబో బహుమానమని ఈ బహుమానం పౌలు ఏమంట చూడండి దశలోనికి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో ఏలయనగా మా నిరీక్షణ చూడండి నిరీక్షణ ఒకటే ప్రభు ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభు యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా నేను ఎవరిని సంపాదించుకున్నాడు నశించిపోతున్న ఆత్మలను సంపాదించుకున్నాడు అది ఆయన అతిశయం నా ఆనందం అది నా నిరీక్షణ అది ఉట్టిగా ప్రభు ఎదుట నిలబడకూడదు కాబట్టి నేను సంపాదించుకోవాలా నువ్వు సంపాదించుకుంటావా లేదా లోకంలో గొప్పవాడు అవ్వడానికి ఎన్ని ఆలోచనలు కలిగి ఉంటావు ఎంత జాగ్రత్త కలిగి ఉంటావు ఆ జాగ్రత్త ఆ ఆలోచన ఆ భయం దేవుని పట్ల ఏమైంది ఆత్మల పట్ల భారంలో ఏమైంది రెండిట్లో ఉండాలి కదా శరీరకంగా ఆత్మీయంగా రెండిట్లో నువ్వు బాగా దేవుని చిత్తంలో ఉండాలి కదా ఒక దాంట్లో ఉండి ఒక దాంట్లో ఉండపోతే నువ్వు స్వార్థపరుడు కదా చూడండి ఆయన అతిశయ కిరీటమైనను ఏది మా నిరీక్షణను ఆనందమైనను ఏది ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయనే కదా నేను ఏం సంపాదించుకున్నానంటే నేను చూపించుకునేది మిమ్మల్ని మీరే అని దశలోనిక సంఘానికి చెప్తోండి అపస్తుడైన పౌలు మిచ్చేముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు చూడండి దేవుని మహిమ ఏది ఎంతగాను నువ్వు దేవుని ఆత్మ నశించిపోతున్న ఆత్మల్ని రక్షించుకుంటే అంతగా దేవుడు మహిమపరచబడతాడు అపవాది ఓడిపోతాడు అన్నట్టు అదే ఆనందం యసుక్రీస్తు ప్రభు ఆనందం అదే కదా నశించిన నశించినా దానిని వెతికి రక్షించడానికి వచ్చింది ఇప్పుడు పౌలు ప్రయాసపడుతుంది కూడా అదే కదా ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తులు నశించిపోతారు వాళ్ళ పట్ల దేవుని ప్రజల పట్ల నేను శ్రమ అనుభవించితే నాకు మేలు ఇదే నా గొప్ప భాగ్యం ఇంతకన్నా నాకేం ధన్యత కావాలి నేను రాజకుమారిని రాజకుమారితో అనిపించుకుంటే ఏముంది గొప్ప ధనవంతులు అనిపించుకుంటే ఏముంది ఇది కదా ధన్యత ఇది కదా యోగ్యత ఇంతకన్నా ధన్యత యోగ్యత ఇంకేమైనా ఉందా పౌలు కూడా అదే అంటాను నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు దశ రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదో వచనంలో మీరు మాకు బహుప్రియులై ఉంటుంది కనుక మీ ఎందు విశేష విశేషాపేక్ష దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమి యసు క్రీస్తు ప్రభు శరీరం అందు ఎందుకు శ్రమ పడి ఎందుకు తన ప్రాణాన్ని పెట్టుకున్నాడు ఇప్పుడు పౌలు కూడా ఏమంటాడు చూడండి కేతును చూసినా యూహాన్ని చూసినా మోషని చూసినా మన ప్రభుని చూసినా అపస్తుడైన పౌలును చూసినా ఇది క్రీస్తు కలిగిన మనసు ఉంటది ఒక నిమిషం ఒక క్షణం ఒక మనం ఆలస్యం చేయమన్నట్టు చూడండి కాబట్టి ప్రాణం మీకు ఇచ్చుట కూడా నేను సిద్ధపడి ఉంటే అంతగా త్యాగం యసు చేసుకున్నాడు సువార్త పరిచర్ అంటేనే త్యాగం అన్నట్టు త్యాగం చేసుకోకపోతే నువ్వు స్వార్థ పరిచర్య చేయలేవన్నట్టు అన్ని ఆటంకాలే ఉంటాయి అన్ని వ్యతిరేకతలే ఉంటాయి అన్ని విరోధాలే ఉంటాయి అందరూ నిందించేవారిగానే ఉంటారు సత్యమును గురించి సాక్ష్యం ఇస్తే ఇవి కలుగుతాయి అన్నట్టు సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వకుండా ఈ లోకరీతిగా నువ్వు ఉంటే ఏమి కలగవన్నట్టు నిందించే ఎక్కువైపోతారు ఎందుకు సైతాన్ ఎప్పుడు మనం ఎట్లా ఏం చేస్తుంటాడు నేరాపాణాలు చేస్తూనే ఉంటాడు కదా పర్వ ప్రకటన గ్రంథంలో వాక్యంలో నిందిస్తుంటారు అన్నట్టు నిన్ను హింసిస్తుంటారు యసుప్రభును కూడా నిందించడమే కదా ఆ శాస్త్రుల పరిచయలు అడుగడుగున ఆయన పరిచర్యలో హేతు పరిచర్యలు జరగలేదా పౌలు పౌలు పరిచర్యలు జరగలేదా ఆఖరికి మోస పరిచర్యలు జరగలేదా ఐగుప్తురు హృదయాన్ని కఠిన పరచుకొని అడుగడుగున ఆయన ఆటంకంగానే ఉన్నాడు కదా చూడండి అపస్తుల కార్యము ఇరవై అధ్యాయం ఇరవై రెండు ఇదిగో నేను ఇప్పుడు ఆత్మ బంధించబడిన వాడనే ఎరుషలేమునకు వెళుచున్నాను అక్కడ నాకేమీ సంభవించినో తెలియదు గాని బంధకములు శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో నాకు నాకు సాక్ష్యం ఇచ్చుతుందని తెలియను అపస్తుల కార్యము ఇరవై అధ్యాయము ఇరవై వచనము ఈ మాట మనం చెప్పగలుగుతామా చూడండి అయితే దేవుని కృపా సువార్త గురించి సాక్ష్యమిచ్చుటందు నా పరుగును నేను ప్రభు అయిన పొందిన పరిచర్యను తుదముట్టింప నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకునుట లేదు అంటే యేసు ఏం చెప్పిండు నా తండ్రి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టి చుట్టయ్యి నాకు ఆహారం అన్నాడు ఎవరు యేసుక్రీస్తు ప్రభు మోసేమన్నాడు క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు దానికి కలుగు ప్రతిఫలము బహుమానం కొరకు ఆయన ప్రాధే ప్రాయసపడ్డాడు కూడా అదే కదా పిలుపునకు క్రీస్తు యేసునకు కలుగు ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం కొరకు నేను గురి చూడనివన్నీ వేళ కాకుండా గురి యొక్కకు పరిగెత్తుతున్నాను అన్నాడు కానీ ఇక్కడ ఏమంటాడు యేసు ప్రభు నాకు ఇచ్చిండే ఒక పరిచర్య అదే మాట తిమోతి పత్రికలో కూడా చెప్తాడు పౌరు తన పరిచర్యకు నన్ను నమ్మకమైన వాడిగా ఎంచండు ఇదే మాట ఆపోస్తుల కార్యంలో కూడా చెప్తున్నాడు నేను ఏ ప్రభు అయిన పొందిన పరిచర్యను తుదముట్టింప వలనని అదే కదా నా తండ్రి చిత్తము నెరవేర్చుటో ఆయన పని తుదముట్టించుటయే నాకు ఆహారం ఇప్పుడు పౌలేమంటాడు తుదముట్టింప వలనని నా ప్రాణమును కూడా యశు ప్రభు కూడా ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చటకు ఆయన పని తుదముట్టించటకు నా ప్రాణాన్ని కూడా ఆయన కూడా ప్రియగా ఎంచుకోలేదు కదా ఈ గిన్నెలోనిది ప్రభ తాగినప్పుడు నీ చిత్తమే నెరవేర్చును గాక అన్నాడు దేవుడు అది త్యాగం అంటే అది క్రీస్తు కలిగిన మనసు అది క్రీస్తు ప్రేమ కలిగి నడుచుకోవడం అంటే నువ్వు త్యాగం చేసుకోవాలా లేకపోతే కాదన్నట్టు నువ్వు త్యాగం చేసుకోవాలా మనం ప్రతి విషయంలో అన్నిటిలో దేవుని కొరకు త్యాగం చేసుకొని మనము బలం తెచ్చుకొని అడిగేస్తే దైవ కృప నీ మీద ఉంటుంది కాబట్టి పిలిపి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై వచనంలో నా మటుకైతే బ్రతుకుట్ట క్రీస్తే చావైతే లాభం బతికితే నా అతిశయం నా నిరీక్షణ ఏంది నా ఆనందం ఏంది దేవుని ఎదుట ఆయన రాకడు ఎదుట మీరే కదా నా ఆనందము నా మహిమయ్య ఉన్నారన్నాడు పౌలు అందుకొరకు బతుకుతా చనిపోతే ఆయన పని తుదముట్టించిన వాడిగా నేనుండి నమ్మకమైన ఆయన పరిచయలో నేనుండి నాకు కలుగు బహుమానం కొరకు అక్కడుంటా ప్రతీతే ఇట్లా ఉంటా చనిపోతే అట్లా ఉంటా ఈరోజు నీకు అలాంటి సిద్ధపాటు ఉందా ఈరోజు నా అట్లా నీ జీవితాన్ని తీర్మానించుకున్నవా నువ్వు సేవకుడివే కదా నీకు అలాంటి గురి నీకుందా అలాంటి నశించిపోతున్న ఆత్మల పట్ల భారం నీకుందా నీ పిలుపుకు కలిగే బహుమానం నేను పొందాలా దాని కొరకు నేను ప్రయాసపడాలా నా పని నేను తొదముట్టించాలా నా పరిచర్యం నేను నిర్వర్తించాలా అన్న ఆలోచన అన్న దృష్టి అన్న మనసు అన్న నడిపింపు ప్రేరేపణ నీ కలిగి ఉన్నావా నువ్వు ఏ రీతిగా ప్రభువులో ముందుకు సాగిన ఏ రీతిగా ప్రభువులో నువ్వు ఆయన సాక్ష్యం పొందినవాడు ఇక ఎక్క మీదట నువ్వు గుడ్డితనంలో ఉంటావు వాస్తవంలోకి వచ్చి నీ జీవితాన్ని పరిశీలించుకో వాస్తవంలోకి వచ్చి నిజ స్వరూపం చూసుకో ఈ రోజు మనం ఏం సాధించినాం ప్రభు పట్ల ఈరోజు ప్రభు పట్ల మనం ఏం చేయగలుగుతున్నాం మనకి అనుకూలంగా ఉంటేనే పోలేకపోతున్నాం అనుకూలంగా ఉంటేనే ప్రభు గురించి సాక్ష్యమే లేకపోతున్నాం చెప్పే కారణాలు చెప్పే సాకులు ఆ తలాంత ఒకడిచ్చిన వాడు కుంటి సాకులే చెప్తున్నాడు నువ్వు విత్తువాడవు కోయి అన్ని చేసేవాడివి అంటే ప్రభుకే జ్ఞానం చెప్పేవారిలాగా ఉంటున్నాం మనం ఆయన జ్ఞానం తెచ్చుకొని బుద్ధి కలిగి నడుచుకునే వారిలాగా కాకుండా ఆయనకే జ్ఞానము బుద్ధి చెప్పే వారిలాగా మనం మాటలు ఉంటున్నాయి అన్నట్టు పలసీ రాసిన మొదటి పత్రిక ఇరవై నాలుగో అధ్యాయంలో ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుతున్న శ్రమలు ఎందు సంతోషించు తంగము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో యశు ఎందుకు పాటు పడి సిలువలో కొదువైన వాటి ఎందు నా వంతు సంపూర్ణము చేయిచున్నాను ఈరోజు నీ వంతు నువ్వు చేయాలా లేదా ఇప్పుడు పౌరులు కొంత చేసిండు ఆ మిగతా కొంత నువ్వు నేను చేయాలి కదా చేస్తున్నా దేవుడు చేసిండు కొంత కొంత పౌలు చేసిందని చెప్తున్నాడు కొంత నువ్వు నేను కూడా చేయాలి కదా చేయగలుగుతున్నాను గుట్టిగా కూర్చొని గుట్టిగా వర్షిప్ చేసుకుంటూ పాటలు పాడుకుంటూ కాదు దేవుడు నీ నా పట్ల మనందరి పట్ల మన గ్రూప్ పట్ల దేవుడి చిత్తం అది కానే కాదు ఈ వాస్తవాన్ని మన గ్రూప్ లో కానీ ప్రతి దినము నెమరవేసుకోవాలి మనందరికీ దేవుడు ఒక పరిచయం ఇచ్చింది నీ ద్వారా సత్యం ప్రకటించబడాలి నువ్వు నీ పిలుపుని ఏర్పాటును నిత్యం చేసుకోవాలి అందుకే ఎవరికి లేని ధన్యత భాగ్యము మన గ్రూప్ దేవుడు మనకు అనుగ్రహ ఇచ్చాడు ఎన్నో తెలియని మర్మాలు సత్యాలు బయలుపరిచింది కేవలము అవి నిస్పలమ అవడానికి కాదు అవి ఆయన మహిమకు ముందుకు పోవడానికే అలా నువ్వు ముందుకు అడిగేసేవాడిలాగా నువ్వు ఉన్నావా మనం ఎవరమున్నావు ఏం చేస్తున్నాం మనం ఐక్య విచారాలతో ఉన్నాం మనం స్వార్థంతో ఉన్నాం నీ వ్యక్తిగత జీవితము నీ జీవితము నీ బిడ్డలు నీ కుటుంబము నువ్వు పోయేవాళ్ళు నువ్వే ఇంకా వేరే ప్రపంచంలోకి పోతలేదు నువ్వు ఎక్కడున్నావు అక్కడే గొంగలి ఉండిపోతున్నాం మనం మన పరిచర్యం ముందుకు విస్తరించట్ల అపొస్తులు కానీ ఎరుశల్యంలోనే ఉంటే దేవుడు ఏం చేసిండు కరువు తెప్పించి మొత్తాన్ని త్రోలి వేసిండు ఈరోజు అట్లా మనం బయటకు వెళ్ళగలుగుతున్నామా ఇతరులకు తెలియని వారికి చెప్పగలుగుతున్నామా ఎక్కడికి వెళ్ళగలుగుతున్నాం మన చుట్టూ మనముంటే కాదు కదా కాబట్టి చూడండి ఈ మాట అపోస్తుల కార్యము పద్నాలుగో అధ్యాయము లాస్ట్ వచనము ఇక్కడ పౌలు చెప్పిన తర్వాత పౌలని వాళ్ళు చూడండి అపోస్తుల కార్యము పద్నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో అంతే ఒక నుండి ఇక నుండి వచ్చి జనసమూహమును తన పక్షముగా చేసుకొని పౌల మీద రాళ్ళు రువి రాళ్ళు రువ్వించుకుంటాడు కొట్టించుకుంటాడు ఎందుకు పౌలు ఎంత ప్రయాసం క్రీస్తు పడిన పాటలలో కొదువైన భాగము నా వంతు నేను సంపూర్ణం చెయ్యాల చెప్పండి పౌలు పడిండు కొంత వంతు మిగతా పాటు నేను కూడా పడాల ప్రవక్తలు పడిండ్రు అపోస్తులు చేసిండ్రు మిగతాది నేను చెయ్యాల నేను మిగతాది కంప్లీట్నెస్ గా చెయ్యాలా ఈరోజు నీకు అలాంటి ఆశ ఉందా అట్లా దేవుని పట్ల ప్రేరేపణ నీకుందా నీకు ఇచ్చిన పరిచర్య పట్ల నీకు భారం ఉందా ఎంతకాటికి మనం మనం మనం మనం అంటే కాదు కదా అది స్వార్థం అన్నట్టు మనం ఇతరులకు ప్రకటించాల క్రీస్తుని ఎరుగని జనులకు ప్రకటించాలి అబద్ధంలో ఉన్నవాళ్ళు అసత్యంలో ఉన్నవాళ్ళు అబద్ధ బోధల్లో ఉన్నవాళ్ళు నువ్వు నిరూపించాలా చూపించాలా వాళ్ళకి ఆత్మలకు కనువిప్పు కలిగేలా ఆత్మలను రక్షించాలి చూడండి అప్పుడు పౌల మీద రాళ్ళు రువి అతడు చనిపోయినని అనుకొని పట్టణము వెలుపులకు అతడిని ఈడ్చిరి అపస్తుల కార్యము పద్నాలుగు అధ్యాయం ఇరవై వచ్చినం ఇరవై ఒకటి ఇరవై రెండులో అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా లేచి అంతగా రాళ్లతో రూబి కొట్టించుకొని ఈ కొట్టిన ఏమనుకున్నారు పౌలు చనిపోయిండని ఈడ్చుకెళ్ళి అట్టు పడేసారు ఆ పరిస్థితి ఊహించుకో అపస్తుడరు పౌలు ఆ టైంలో ఎట్లా బాధపడంటాడు కన్నీళ్ళు వస్తాయి కదా వాళ్ళు ఎంత మనం ఏం చేయగలుగుతున్నాం ప్రభు పట్ల ఏం సాధించగలుగుతున్నాం మనకి ఇన్ని ఇచ్చిండు దేవుడు అనుకూలతలు అవకాశాలు అప్పుల్లో వాళ్ళు నడుచుకొని వెళ్ళేవాళ్ళు దేశాలు వెళ్లాలంటే ఎంతో ప్రయాసం కదా ఆయన అంటాడు పౌలు అనేక పర్యాలు నేను నదులలోను ఓడల్లోను అంతగా సువార్త ప్రకటించాడు సర్వసృష్టికి మనకి దేవుడు అన్ని అనుగ్రహించండు కావలసిన సంపద అనుగ్రహించండు కావలసిన వెళ్ళడానికి వాహనాలు అనుగ్రహించండు కానీ నువ్వేం చేయగలుగుతున్నావు ఐక్య విచారాలతో సాగి ఆగిపోతున్నావు ఎంత దౌర్భాగ్యము చూడండి అప్పుడు పౌల మీద రాళ్ళు రువి అతను చనిపోయిననుకొని ఈ పట్టణంలోకి వెలుపలకి అతను ఈడ్చిరి అపస్తుల కార్యము పద్నాలుగో అధ్యాయం ఇరవై వచనంలో అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి అంతగా రాలతో కొట్టి ఈడ్చుకెళ్లి పడేసినా వెంటనే పౌలు లేచి పట్టణంలోకి ప్రవేశించి మరునాడు బర్ణబాత కూడా దేర్బేకు బయలుదేరిపోయిను వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేశారు పౌలు అంతగా రాలు ఇదేదో కష్టంతో కూడింది ఇదేదో శ్రమలతో కూడింది ఇదేదో బాధలతో కూడింది క్రీస్తు వేసే క్రీస్తుని ప్రకటిస్తే ఆయన పునరుద్ధానం గురించి సాక్ష్యమిస్తే ఆయననే నిజమైన దేవుడని సాక్ష్యమిస్తే రాలతో కొడుతున్నారు భయంకరంగా హింసిస్తున్నారు భయంకరంగా దూషిస్తున్నారు నిందలు మోపుతున్నారు ఇదేదో మన వల్ల కాదే అని ఆయన వెనకడిగా వేయలేదు పోయిండు కొట్టించుకున్నాడు మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిండు ఇంకో పట్నంలోకి వెళ్ళిండు సువార్త ప్రకటించుండు అనేకుల్ని బలపరిచుండు దృఢపరిచుండు విశ్వాసంలో స్థిరపరిచి వాళ్ళని శిష్యులుగా తయారు చేసింది చూడండి శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రాకను ఇకోనియకను అంతియొకకు తిరిగి వచ్చి శిష్యుల మనసులో దృఢపరచాల విశ్వాసం నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించిన మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవాలనని వారిని హెచ్చరించింది మనకి ఒక్క మాట మనం చేయని పని దేవుడు వాక్యం ద్వారా అది ఏ బ్రదర్ అయినా ఏ సిస్టర్ అయినా చెబితే మనకి ఎట్లనో ఉంటది ఎందుకు దేవుడు నన్ను హెచ్చరిస్తుండడు ఎందుకు దేవుడు నన్ను ఇలా మాట్లాడుతున్నాడు నా మంచి కోసమే కదా నా జీవితం అలా లేదు కదా అనేది తగ్గించుకునే జీవితం ఎవరికి ఈ రోజు క్రైస్తవులకి మా డినామినేషన్ కన్నా నువ్వు ఏ విషయంలో గొప్పవాడని హెచ్చరించుకునే వాళ్ళే తప్ప మాకన్న ఏ విషయంలో నువ్వు అని చూసేవాళ్ళే తప్ప అన్నిటికన్నా యేసుప్రభుని కానీ ఈయన మరియమ్మ కుమారుడు కాదా యేసేపు కుమారుడు కాదా వడ్ల కుమారుడు కాదా అట్లా ఇట్లా అని చూసిండ్రే వాళ్ళ అన్నదమ్ములు కూడా యేసు ప్రభు అన్నదమ్ములు కూడా ఆయనని గుర్తిరగలేకపోయినారు దేవుని ఆత్మను వివేచించాల శరీరాన్ని కాదు చెప్పేవాడిని కాదు ఈ రెండు చూస్తే నువ్వు జీవితంలో మారవు ఇది నేను తీర్పు ఏం తీర్చలేదు ఉన్న సత్యమే చెప్తున్నా ఎందుకంటే శరీర సంబంధమైన వాడికి ప్రకృతి సంబంధమైనవి దేవుని సంబంధమైనవి వాడికి వెరితనంగానే ఉంటాయన్నట్టు నోహావు నీతిని ప్రకటిస్తే జనాలందరూ వెరివాడిగా చూసారు భక్తిహీనులు ఏమైపోయినారు కనుమారిగా చూడండి కాబట్టి శిష్యుల మనుషులను దృఢపరిచి విశ్వాసం నిలకడగా ఉండవలని అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించగలము అని హెచ్చరిస్తాం అంటే ఈ కష్టాలు మనం చూసిండ్రు కదా పౌలని రాలతో కొట్టడం ఈడ్చికెళ్ళడం అడ పడవేయడం భయం కలిగి ఉంటుంది ఈ పరిచయం ఏదో బాగా కష్టాలతో కూడింది శ్రమలతో కూడింది కానీ పౌలేం చేశాడు వాళ్ళని ఎచ్చరించి అలాంటి శ్రమలు కూడా మీరు అనుభవించేలాగా సిద్ధపాటు చేస్తున్నాడు ఎందుకు ఆ నామం నిమిత్తము ఏమైనా అనుభవిస్తే అది మనకి సంతోషం ఆనందం ఆ ప్రతిఫలం ఈ లోకంలో ఉన్న వాళ్ళకి అలా బిల్డింగ్లో లేదా వాళ్ళు కలిగి ఉన్న ఆస్తో సంపదో లేదా వాళ్ళు కలిగి ఉన్న ఆర్భాటంగా చెప్పుకుంటారు కానీ పౌలేమంటాడు మా ఆనందం ఏంది మా అతిశయం ఏంది మా నిరీక్షణ ఏంది మా మహిమేంది మీరు కదా అన్నట్టు వీళ్ళు సంపాదించుకునేది ఆత్మలను అన్నట్టు పరలోకం అందు ధనం అన్నట్టు ఈ లోకంలో ఎట్లా కనబడుతుంది నువ్వు పరలోకవాసిగా ఉంటే నీ ధనం అక్కడ ఎంత ఉందో తెలుస్తుంది నువ్వు భూలోక సంబంధిలాగా ఉంటే మీ అకౌంట్లో ఎంత ఉందో తెలుస్తుంది రెండింటికి తేడా ఉందా లేదా కాబట్టి చూడండి మనమంతా దేవుని మనసును ధరించుకోవాలా వేసుప్రభు తండ్రి అలానే తండ్రి చిత్తాన్ని నెరవేర్చింది ఆయనకిచ్చిన పనిని తుదమట్టిచ్చిండు మోస కూడా అలాగే పేతురు కూడా అలాగే అపోస్తుడైన పౌలు కూడా వీళ్ళ గురించి ఎందుకు మనం ధ్యానించాలంటే పౌలు అన్నట్టు మీ పైన ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ప్రాబ్లంను శ్రద్ధగా తలంచుకొనచ్చు వారి విశ్వాసాన్ని అనుసరించండి వీళ్ళంతా విశ్వాసంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చేయగలిగినప్పుడు వాళ్ళు విశ్వాసంతో ముందు అడిగేసినప్పుడు దేవుడు ఎలాంటి కార్యాలు చేసినప్పుడు నా ఎందుకు చేయడు అనే రోష నీకుందా ఆ బైబిల్లో దేవుడు పలాని కుంటివాడిని లేపేండు పలాని పేతరు పలాని వాడిని లేపేండు అసలు ఇప్పుడు జరుగుతాయంటే నువ్వు అనుమానించేవాడివి ఎట్లా జరుగుతాయి నువ్వు సందేహించేవాడివి ఎట్లా జరుగుతాయి నువ్వు చెప్పేవాడిని మనిషిని చూసేవాడి అయితే ఎట్లా జరుగుతాయి మనిషిని చూస్తే నువ్వు మారవు కదా నీకన్నా చిన్నవాడు కావచ్చు నువ్వు మారలేవు నీకన్నా పెద్దవాడు కావచ్చు కదా నువ్వు పెద్ద డినామినేషన్కి వ్యవస్థాపకుడు కావచ్చు నీకు చిన్నవాడు వచ్చి చెప్పొచ్చు నీ డినామినేషన్ చూసి నువ్వు కలిగి ఉన్న సంఘాన్ని చూసి సభ్యులను చూసి నువ్వు గొప్పవాడిగా హించుకోవచ్చు కానీ నీ లోపాలు దేవుడు తెలుసు కదా మాట్లాడాలా ఎలాగైనా మాట్లాడు నువ్వు వివేకం కలిగిన దేవుడు నాతో ఏం మాట్లాడుతుండని వివేచించాలి ఈ ఆత్మ దేవుని సంబంధి నాతో మాట్లాడుతుందని గ్రహించాలి వయసుని ఎందుకు చూస్తున్నావు బైబుల్లో గొప్ప గొప్ప వాళ్ళంతా చిన్నవాళ్లే కదా సమూహలు చిన్నవాడు కాదా ఇరిమియా చిన్నవాడు కాదా వయసుతో సంబంధం లేదు దేనితో సంబంధం లేదు సంబంధం ఒకటే నువ్వు దేవుని మాట వినేవాడిగా ఉండి దేవునికి లోబడేవాడిగా ఉండి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండేవాడిగా ఉండి విధేయత చూపించేవాడిగా ఉండి దేవుని పట్ల నువ్వు నడుచుకునేవాడిగా ఉంటే నువ్వు కావచ్చు పెద్దవాడివైనా కావచ్చు ఎవరినైనా యసుక్రీస్తు ప్రభు వాడుకోగలడు ఇది సత్యము ఇది నిజమే పరిశుద్ధుడు అయిన తండ్రి నీకు వందనలేసయ్య కృపా కనికిరం గల దేవానికి స్తోత్రాలు అవును ప్రభన ఆయన తండ్రి మీరు ఎంతగానో కలవరిస్తులలో బాధపడింది మీరు మృతి సమాధి చేయబడింది మూడో దినం లేపబడింది పాపులమైన మేము నశించిపోతున్నాం మమ్మల్ని మీరు రక్షించడం కొరకే మా ఆత్మలను రక్షించడం కొరకే ప్రభ అంతగా మీరు బాధపడి శ్రమపడి దూషించబడి ద్వేషించబడి నని ఎంతగానో ప్రభ మీ ప్రాణాన్ని మా కొరకు క్రైధనంగా త్యాగం చేసి నిలువ మమ్మల్ని కొనుక్కున్నాం మీ రాజ్యానికి వారసులుగా చేర్చుకున్నాం అంతరంగ మంది ఈదులు గాను ఇస్రాయిలీలు గాను సంతానంగా మమ్మల్ని మార్చుకున్నావు తండ్రి ప్రభా ఎవరికి లేని దన్యత గొప్ప భాగ్యము నీ సేవకులుగా నీ పరిచారకులుగా నైనా నువ్వు మాకు పని అప్పగించడం పరిచర్య అప్పగించినావు నీ దాసులుగా మమ్మల్ని నేర్పరచుకున్నావు ప్రభా దాన్ని బట్టి నీకు అందునాను మోసే కూడా ప్రభ ఆ రీతిగానే నమ్మకమైన వాడిగా ఉన్నాడు ప్రభు మీరు నమ్మకమైన వారిగా ఉన్నారు అపస్తుడైన పౌలు అలానే ఉన్నాడు పేత్రును అలానే ఉన్నారు ప్రతి ఒక్కరు అలానే ఉన్నారు ప్రభా వాళ్ళ తరాల్లో వాళ్ళు జీవించిన కాలంలో ఈ తరంలో ఈ కాలంలో మేమే ఎలా ఉన్నాం వాళ్ళు పడిన ప్రయాసంలో కొంతవంతంటే కొంత కూడా మేము పడలేదు ప్రభా కానీ ఆశ మమ్మల్ని నడిపించండి తండ్రి వాళ్ళు ఎట్లయితే బలం తెచ్చుకుని ధైర్యంగా అడిగేస్తే వాళ్ళ ద్వారా కార్యలు జరిగించిన రో మీలో పక్షపాతం లేదు ఎందుకు ఏసుకరిస్తూ అందరికీ ప్రభుే నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న దేవుడు మీలో మార్పు లేదు ప్రభు నీ ఎందుకు ముందుకు వేసే వాళ్ళకి మీరు ఎప్పుడు సమీపంగానే ఉంటారు వాళ్ళు ఎలా అయితే నీ అమ్మని మహిమపరిచినారు మిమ్మల్ని మీ పునర్ధానం గురించి మీ గురించి సాక్ష్యం ఇచ్చిన్రు ఇంటింట మానక సువార్థని ప్రకటించినరు లేదా నీ సువార్థని సర్వలోకానికి ప్రకటించినరు అలాంటి బలమైన పరిచర్య మేము కూడా చేయాలి మా పరిచర్యలో మేము నమ్మకమైన వారిగా ఉండాలి మాకు ఇచ్చిన ప్రతిది తుదముట్టించాల ఆ రీతిగానే నీ రాజ్యంలో మేము ఉండాలని నీ చిత్తం వారిగా ఒక దినం నీ ఎదుట మేము నిలబడి సాక్ష్యం పొందాలా ప్రభ అలా నా జీవితం లేకుంటే నన్ను క్షమించి నా అతిక్రమములు క్షమించి నా పాపములు అన్ని క్షమించి ఇక మీదటైనా తండ్రి నేను బుద్ధి కలిగి జ్ఞానం కలిగి వివేకం కలిగి నీ చిత్తం పూర్ణంగా గ్రహించి ప్రభ నీకు లోబడి విధేయత కలిగి భయభక్తులు కలిగి నేను ఈ లోకంలో ఎన్ని కష్టాలు ఆపదలు అపాయాలు ఏవైనా రాని ఆయన పౌలు ఎలా అయితే తీర్మానించుకున్నాడో నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైన మేలని అలాంటి తీర్మానం అలాంటి సిద్ధపాటు అలాంటి నశించిపోతున్న ఆత్మల పట్ల భారము నీ క్రీస్తు కలిగిన మనసును మేము ధరించుకొని ప్రేమ కలిగి మేము ముందుకుపోయే కృప నాకు దయచేమని యేసు క్రీస్తు తండ్రి నీకు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి అందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు యొక్క కృప కనికరము సమాధానము నడిపింపు ఆరాధనలు ఉన్న మనందరికీ కుటుంబ సభ్యులందరికీ ఎవరి గురించి అయితే విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నామో వాళ్ళందరికీ ఎవరైతే నానా విధములైన రోగముల చేత వ్యాధుల చేత అస్వస్థతకు లోనైన వాళ్ళందరికీ ఎవరైతే పాపంలో ఉన్న వాళ్ళందరికీ ఆయన కృపా కనికరము సమాధానము నడిపింపు మనందరికీ సదాకాలము తోడయ్యుండి నడిపించును కాక ఆమె ప్రైజ్ లాక్కరి